ీరో గురుతి మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణామూర్త శ్రుతిస్మృతిపరా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం లోక శంకరకంకరం నమ శ్రీ శంకరానందంబుజన్మని సవిలాసమోహ్రాహగ్రాసైకర్మణి ఓ సహనావతు సహనోనత్తు సహ వీర్యం కర వహై తేజస్వినధీతమస్ మావిషావై ఓ శాంతి శాంతి శాంతి ధ్యానా రూఢే భేదే వియత్స కదాచిశ్ సత్పదార్థం ఈ రెండు విభిన్నమైన వస్తువులు అని మనం అర్థం చేసుకున్నాం ఈ పర్యాయ పదాలు కావు విభిన్నమైనటువంటి వస్తువులు కనుక సత్తు అనేది ఆకాశంలో ఉంది ఆకాశ అస్థి అన్నప్పుడే వియద్ అన్నప్పుడు వియత్ ఆకాశం ఏదైతే ఉందో అది ఉన్నది అని ఏదైతే మనం చెబుతున్నామో అస్థి ఆ అస్థి పదప్రయోగం ఉన్నదానికి సంబంధించినటువంటి విషయం గనక వియదస్థి వియత్ ఆకాశంలో సత్తు అనేటువంటిది ఉంది కాబట్టి వియత్ ఉన్నంత వరకు ఆకాశం ఉం ఏదైతే మనకు తెలుస్తూ అందులో సత్తు ఉండాలి ఉన్నప్పుడే దానికి అస్తిత్వం సత్తు ఎప్పుడైతే లేదో ఆకాశమే లేదని అర్థం కానీ ఆకాశం లేకపోయినా సత్తు మాత్రం ఉంటుంది ఎందుకంటే దాని మీద ఆధారపడి లేదు గనక కాబట్టి వియత్ సతోహో పార్థక్యం అస్థి భేద పార్థక్యం కాబట్టి ఆకాశానికి సద్వస్తువుకి భేదం ఉంది అనే సత్యాన్ని కూడా మనం చూచాం అయితే ఈ అస్థి ఆకాశ అస్థి వియద్స్థి అన్నప్పుడు ఆకాశంలో సత్తు ఉంది ఒక ఆకాశంలోనే కాకుండా అగ్ని అస్తి వాయు అస్తి అపహ అస్థి పృథివీ అస్తి అని అన్నప్పుడు ఈ అస్థిశబ్దం ఏదైతే ఉందో ఉంది అనేది అన్నిట్లో కూడా ఉంది ఒక ఆకాశంలోనే కాకుండా వాయువాది భూతాల్లో కూడా సత్ అనేటువంటిది ఉంది ఎప్పుడు ఉంది కాబట్టి కదాచితి వియత్ సత్యం నా ఏ పరిస్థితుల్లో కూడాను వియత్ ఆకాశానికి సత్యత్వం అదే వస్తుత్వం వస్తుత్వం అంటే రియాలిటీ వస్తుత్వం అంటే కూడాను సత్యత్వం అనే అర్థం కాబట్టి ఆకాశానికి సత్యత్వం అనేటువంటిది లేనే లేదు ఎప్పుడైతే సత్యత్వం లేకపోయినా ఆకాశం కనిపిస్తూ ఉందో కనిపించవచ్చు కనిపించినంత మాత్రం అది సత్యం కావాల్సిన అవసరం లేదు ఇట్ ఇస్ ఓన్లీ అన్ ఏ లైక్ ఆబ్జెక్ట్స్ ఇన్ డ్రీమ్ కాబట్టి మనకు స్వప్నంలో వస్తువులు గోచరిస్తూ ఉన్నాయి గోచరించినంత మాత్రం అవి సత్యం కావాల్సినటువంటి అవసరం లేదనేటువంటి వాస్తవాన్ని ఎట్లాగైతే గ్రహించామో అట్లాగే ఇక్కడ కూడాను ఆకాశం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది కానీ స్వప్నంలాగా అది సత్యంగా అవలసినటువంటి అవకాశం లేదు ఎందుకని ఆకాశంలో ఏ అనుభవాలైతే మనకు ఏర్పడుతూ ఉన్నాయో దీన్ని స్వప్నానికి పోసుకో పోల్చుకొని చూసినప్పుడు స్వప్నవత్ అనగానే స్వప్నంలో అనేకమైనటువంటి విషయాలు వస్తువులు మనకు తెలుస్తూ ఉండినా అవన్నీ మన అనుభవాలు అవన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి స్వప్న లోకం లోక్యతే అనుభూయతే కాబట్టి స్వప్నం కూడా మనకు అనుభవానికి అందుతూ ఉంది మన అనుభవానికి అందేటువంటి స్వప్నకత ప్రపంచం స్వప్నానుభవం ఏదైతే ఉందో అది మనతోనే విభేదిస్తూ మేలుకున్న తర్వాత కాబట్టి స్వప్నానుభవాలు ఏవైతే ఉన్నావో జాగ్రత్త అనుభవాలతో విభేదిస్తూ ఉన్నాయి గనక అది సత్యమయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి సత్ అస్థి వియత్ అస్థి కాబట్టి సత్ ఉంది కానీ ఆకాశం కూడా వియత్ అస్తి కానీ సత్ స్వత సిద్ధం కాబట్టి సత్ అనేటువంటిది సెల్ఫ్ ఎవిడెంట్ సెల్ఫ్ ఎక్సిస్ట్ ఎప్పుడు ఉంది అది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేటువంటిది కాదు మరొక దాని మీద ఆధారపడి ఉండేది కాదు కానీ ఆకాశం ఏదైతే ఉందో ఇది సద్వస్తువు మీద ఆధారపడి ఒకటి అది ఉంటేనే ఇది ఉన్నది బాగా అర్థం చేసుకోండి ఇది ఉన్నది అంటే అది ఉందని అర్థం సద్ సద్వస్తువు ఏదైతే ఉందో అది ఉంది కనుక ఆకాశం ఉంది కానీ ఆకాశం లేకపోయినా సద్వస్తువు ఉంది గనక ఈ రెండు పర్యాయ కాదు భిన్నమైనటువంటి వస్తువులు అని తెలుసుకున్నాం మనం కాబట్టి నా కదాచిత్వి సత్యం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆకాశం సత్యమయ్యేందుకు అవకాశం లేదు సద్వస్తు నా చిద్రవత్ ఆకాశవత్ గగనవత్ కాబట్టి సద్వస్తు ఏదైతే ఉందో ఇది ఆకాశం లాగా అలా లేకుండా పోయేది కాదు కాబట్టి సద్వస్తు ఎప్పుడు ఉంది ఆకాశం ఉన్నప్పుడు సద్వస్తువు ఉంది ఆకాశం లేకపోయినా సద్వస్తువు ఉంది ఇది జ్ఞానం ఇటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడికి జ్ఞ నెక్ట్ జ్ఞ సదాభాతి వ్యోమ నిస్తత్వల్లేఖపూర్వవత్ సురసరం అదిఘ్న అంటే జ్ఞానం జ్ఞానము కలిగిన వానికి ఆత్మజ్ఞ లేక ఆకాశజ్ఞ అట్లా కూడా తీసుకోవచ్చు తెలిసినవానికి జ్ఞాని తెలిసినవాడికి అండి అని అంటే కదాచిత్ వియత్ సత్యం నా సద్వస్తుద్రవత్ నా అది కాబట్టి ఆకాశం అనేటువంటిది ఎప్పుడూ సత్యం కాదు సద్వస్తువు ఏదైతే ఉందో ఆకాశంలాగా అసత్యము కాదు అదే ఆకాశం అనేటువంటిది అసత్యం ఉన్నట్టు గోచరిస్తూ ఉంది ఇటు దేరెంట్స్ కానీ అది వాస్తవం కాదు సత్యం కాదు కాబట్టి సద్వస్తువు సత్యమని ఆకాశం సత్యం కాదని అనేటువంటి జ్ఞానం ఎవరికైతే ఉందో జ్ఞనస్య అది ఏ జ్ఞానం కలిగినటువంటి వాడికి జ్ఞహ అది జ్ఞానం కేవలం జ్ఞానం జ్ఞానం ఈ జ్ఞానం కలిగినటువంటి వాడికి వ్యోమ ఆకాశము నిస్తత్వోల్లేఖ పూర్వవత్ నిస్తత్వోల్లేఖ పూర్వవత్ నిస్తత్వ ఉల్లేఖన పూర్వకం అంటే కేవలం భ్రమచేతనే కల్పించబడింది అన్నట్లుగా సదా భాతి సదా ఎల్లప్పుడూ భాతి ప్రకాశయతీ కాబట్టి వ్యోమ ఆకాశం ఏదైతే ఉందో ఏదైతే సత్యం కాదని ఇంతకుముందు మనం తెలుసుకున్నాము నా కదాచిత్ వియత్ సత్యం అని ఏదైతే మనం తెలుసుకున్నామో ఆ వ్యోమ నిస్తత్వం లేక పూర్వవత్ కాబట్టి దానికి సత్తా లేదు దానికి అస్తిత్వం లేదు అది వాస్తవమైంది కాదు యథార్థం లేదు వస్తుత్వం లేదు వస్తుత్వం అంటే రియాలిటీ సత్యత్వం దానికి లేదు లేకపోయినా నిస్తత్వం లేక పూర్వవత్ నిస్తత్వం లేక పూర్వకం కాబట్టి కేవలం అది కల్పించబడిందిగా భ్రమచేత కల్పించబడిందిగా మిథ్యా వస్తువుగా తెలుస్తూ ఉంది భాతి సదాభాతి ఎప్పుడు మీకు తోచినా ఎప్పుడు ఆకాశం అనేటువంటిది తెలిసిన ఆకాశం అనేటువంటిది అనుభవానికి అందిన దాన్ని విచారం చేసి చూస్తే ఏంగా మనకు అర్థమవుతుందంటే నిస్తత్వం లేక పూర్వవత్ పూర్వకం అది కాబట్టి సత్తా లేనిటువంటి వస్తువుగా ఉంటుంది సదాభాతి అలాగే తెలుస్తుంది ఎప్పుడు కూడా కనుక విచారించకుండా ఉన్నంత ఆకాశం సత్యంగా గోచరిస్తూ ఉంటుంది ఒక్కసారి విచారం చేసి చూసిన తర్వాత ఆకాశం యొక్క యథార్థ స్వరూపమేమిటి దానికి వస్తుత్వం ఉందా సత్యత్వం ఉందా అని విచారం చేసి చూసినప్పుడు నిస్తత్వలేఖపూర్వకం కాబట్టి అది ఏమాత్రం సత్యం కాదని కేవలం భ్రమచేతనే కల్పించబడింది అని తెలుస్తూ ఉంటుంది సదా ప్లీజ్ అస్య నెక్స్ట్ అస్య సద్వస్త విభాత్యస్య విభాతి అస్య నది విభాత్యస్య అంటే జ్ఞో కాదు జ్ఞా ఫస్ట్ లైన్లోనే ఉంది సార్ జ్ఞాన జ్ఞానం కలిగినటువంటి వాడికి సద్వస్త్పి అద్వత్వీ విభాత్యర్డ్ లైన్ అస్ సు అపి సద్వస్తు కూడా అపి విభాతి ప్రకాశిస్తూ ఉంటుంది వియత్ సదాభాతి ఆకాశం ప్రకాశిస్తూనే ఉంది తెలుస్తూ ఉంది ప్రకాశిస్తున్న తెలియడం ఇట్ ఈస్ నోన్ టు అస్ సో ఆకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది సదాభాతి వ్యోమ సదాభాతి ఎలాగూ లేకపోయినా ఉన్నట్టు తెలుస్తూ స్వప్న ప్రపంచం యథార్థం కాకపోయినా ఉన్నట్టు ఎలాగైతే తెలిసిందో అట్లాగే వ్యోమ నిస్తత్వం లేకపోర్వవద్దు విచారం చేసి చూసిన తర్వాత దీనికి ఏ విధమైనటువంటి అస్తిత్వం వస్తుత్వం లేదని సదాభాతి ఎప్పుడు ఇలాగే తెలుస్తూ ఉంటుంది జ్ఞానం కలిగితే అస్య జ్ఞా ఈ జ్ఞానం కలిగినటువంటి వాడికి ఆకాశం విషయంలో అది తెలుస్తూ ఉండినా లేదు అనేటువంటిది వాడికి తెలుస్తూ ఉండిందో అది మిథ్యాత్వమే కానీ సత్యత్వం లేదు అనే విషయం ఎలాగైతే అర్థమైందో జ్ఞ అట్టి జ్ఞానం కలిగిన వాడికి సద్వస్త్వపి సద్వస్థు అపి సత్పదార్థం ఏదైతే ఉందో చైతన్యం ఆత్మ ఏదైతే ఉందో అది కూడాను విభాతి ప్రకాశిస్తూ ఇది భాతి అది విభాతి ఇది భాతి ప్రకాశిస్తూ తెలుస్తూ అది విభాతి విశేషణ భాతి విభాతి ఎందుకని ఎట్లా తెలుస్తూ అది ఇది లేకనే ఉన్నట్లు ఉంది అని తెలుస్తూ ఉంది ఆకాశం సద్వస్తువు ఎట్లా తెలుస్తుంది నిశ్చిద్రత్వ పురసరం ఆకాశము లేకనే అంత మనం ఆకాశము లేకుండా కేవలం జ్ఞానపూరితమైనటువంటి చైతన్యంగా తెలుస్తూ ఉంది కానీ ఆకాశం అట్లా అవకాశం లేదు అయ్యా చైతన్యం ఏదైతే ఉందో సత్యవస్తువు ఏదైతే ఉందో సద్వస్తు అది లేకుండా ఆకాశం ఉంది అని చెప్పడానికి లేదు వియదస్థి ఆ అస్తి శబ్దం కేవలం సత్య సత్యవస్తువుకు సంబంధించిందే కానీ వియత్ ఆకాశానికి సంబంధించింది కాదు కాబట్టి ఇక్కడ అది భాతి ఆకాశము లేనిదే ఉన్నట్లు తెలుస్తూ ఉంది అలా తెలియడానికి కూడాను లేనిది ఉన్నట్లు తెలిసిన ఆ ఉన్నదేదో ఉంటేనే లేనిది ఉన్నట్లు తెలుస్తుంది ది పాయింట్ లేని పాము త్రాడులో ఉన్నట్లు తెలిసిందంటే అలా తెలియడానికి కారణం ఉన్న రజ్జువు ఉండడమే ఉన్న రజ్జువు ఉండడం చేత దాంట్లో కల్పించబడింది ఆరోపించబడింది లేనిటువంటి పాము ఉన్నట్లు తెలుస్తూ ఉంది కాబట్టి ఉన్న సద్వస్తువు సత్యవస్తువు ఏదో ఆత్మ అది స్వప్రకాశమై విశేషణ భాతి విభాతి అది ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉండడం వల్ల ఆకాశం సత్యం కానిటువంటి ఆకాశం ఏదైతే ఉందో అది ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది అది అలా ఉన్నట్లు తెలియడానికి అంటే లేని ఆకాశం ఉన్నట్లు తెలియడానికి నిత్యాత్వమైనటువంటి ఆకాశం సత్యత్వంగా తెలియడానికి సత్యస్వరూపమైనటువంటి సద్వస్తువు ఉండడమే కారణం ఈ సద్వస్తువులో ఆకాశం లేదు అవునా నిశ్చిద్రత్వ ఛిద్రత్వ నిశ్చిద్రత్వ ఛిద్రత్వాన్ని ఆకాశం ఉండడం నిశ్చిద్రత్వ పురస్సరం ఆకాశమే లేకుండా సత్యవస్తువు నిరంతరం భాషిస్తూ ఉంది అది ఇది విషయం కాబట్టి ఏది ఉంది ఏది లేదు అనేది విచారంలోనే మనకు అర్థమవుతా ఉంది అందువల్ల స్వప్నవత్ భాతి స్వప్నంలాగా తెలుస్తూ ఇప్పుడు మనం స్వప్నం కంటున్నాం అనుకున్నాను కలగంటున్నాం ఇంకో కోణంలో చెప్తాను స్వప్నంలో నేను నా గదిలో ఉన్నట్టుగా స్వప్నం వచ్చింది అదే సమయానికి ఏదో షార్ట్ సర్క్యూట్ ఒక్కసారి అగ్ని లేచింది ఇది ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ ఇది దృష్టాంతం అంటారు కానీ వాస్తవంగా ఒక మన కళలో అట్లాంటి యాక్సిడెంట్ జరిగితే ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మంటలు లేచినప్పుడు ఈ మంటలు ఎక్కడున్నాయి నా గదిలోనే ఉన్నాయి అవునా కళలో చెప్పేది ఇంకా నా గదిలో ఉన్నాయి గది ఎక్కడుంది నా మనసులో ఉంది గది ఎక్కడుంది నా మనసులో ఉంది నేను గదిలో ఉంటున్నాను అని మాట్లాడుతున్నాను నేను వాస్తవం అది కాదు గది నాలో ఉంది నా దేహం గదిలో ఉండొచ్చు ద డిఫరెంట్ థింగ్ కానీ కలగనేది గది కాదు నేను కాబట్టి గదిలో నేను పడుకోనున్నాను కనుక కళ ఎప్పుడైతే జరిగిందో స్వప్నం ఏర్పడిందో ఈ స్వప్నం నాలో జరుగుతూ ఉంది కనుక అర్థమవుతుంది గదిలో కాదు ఇప్పుడు జరుగుతుండేది యాక్సిడెంట్ ఆ ఫైర్ యాక్సిడెంట్ ఏదో నా మనసులో జరుగుతూ ఉంది ఎందుకంటే కళ మనసులో ఎప్పుడైతే ఆ విధంగా అగ్ని లేచిందో ఈ అగ్నిని ఆర్పాలి అని కూడా నాకే అనిపించింది ఎవరికి స్వప్నద్రష్టకి స్వాప్కుణ్ణి డ్రీమర్ ఎవరినైతే నేను కలగంటూ ఉన్నానో నాకే అనిపించింది కనుక నీళ్లు తీసుకొని పోస్తూ ఉన్నాను దాన్ని ఏ విధంగా సరే ఆర్పాలి అని పోస్తూ ఉన్నా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది స్వప్నంలో దీన్ని ఆర్పేది ఎవరు అని అడుగుతున్నాను నేను నేనేనా స్వప్నికుణ్ణి ఎవడైతే కలగంటూ ఉన్నానో వాణ్ణి నేను ఎక్కడున్నాను అని అంటే స్వప్నంలోనే ఉన్నాను అగ్ని ఎక్కడుంది మంటలు స్వప్నంలోనే ఉన్నాయి నీళ్ళు ఎక్కడున్నాయి పోయడం ఎక్కడ జరిగింది స్వప్నంలోనే జరిగింది ఈ మూడిట్లో ఏది సత్యం నేను ఇంకా జాగ్రత్త వచ్చి మాట్లాడమే లేదు స్వప్నంలో మంటలు వేస్తున్నాయి నీళ్ళతో నేను ఆర్పుతూ ఉన్నాను ఆర్పేవాడిని నేను ఒకడు ఉన్నాను ఈ మూడింటిలో ఏది వాస్తవం మూడో వాస్తవమే ఆర్పేవాడు వాస్తవం అట ఆర్పేవాడు వాస్తవం అయితే అగ్ని సేమ్ డిగ్రీ ఆఫ్ రియాలిటీ అండర్స్టాండ్ సేమ్ డిగ్రీ ఆఫ్ రియాలిటీ ఇవన్నీ స్వప్నానికి సంబంధించిన విషయాలే ఎప్పుడంటే మేలుకున్న తర్వాత వాడు సత్యమా వీడు సత్యం అనేది వేరే విషయం కలగన్నవాడు సత్యమా ప్రబోధకుడు సత్యం బట్ కళ కంటూ ఉన్నంత వరకు జరిగేటువంటి ప్రతి సన్నివేశం ఆ సన్నివేశాన్ని వీక్షించేటువంటి స్వాప్నికుడు స్వప్నం కంటున్నటువంటి వాడు డ్రీమర్ వీళ్ళందరూ కూడాను స్వప్నగతంగానే ఉన్నారు కనుక అంత స్వప్నంలోనే జరుగుతూ ఉంది కాబట్టి స్వప్నం కనేవాడు సత్యము స్వప్నంలో ఉండే మంటలు అసత్యము అని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకని ఒకే సత్యానికి సంబంధించినవే సేమ్ డిగ్రీ ఆఫ్ రియాలిటీ అండర్స్టాండ్ కదా కాబట్టి అక్కడ ఉండే మంటలు ఎంత సత్యం స్వామీజీ బకెట్లో ఉండే నీళ్ళెంత సత్యం స్వామీజీ ఆ బకెట్లో ఉండే నీళ్లు పోసి ఆరుపుతున్నారే ఆ నీళ్ళెంత సత్యం ఆ నీళ్లను పోస్తున్నాడు చూసారా వాడెంత సత్యం అంతే సత్యం కాబట్టి స్వప్న ద్రష్ట మీకు ఎప్పుడైతే తెలుస్తూ ఉన్నాడో కేవలం స్వప్నం అనేటువంటిది ద్రష్ట యొక్క అనుభవంగానే తెలుస్తూ ఉందో తన అనుభవాలు తనకన్నా భిన్నంగా లేవు గనక కనుక స్వప్నము స్వప్న ద్రష్ట స్వప్నంలో ఉండేటువంటి విషయము అగ్ని కావచ్చు లేదా జలము కావచ్చు ఇవన్నీ కూడాను సత్యమే ఫస్ట్ పాయింట్ ఇవన్నీ సత్యమే ఎనీ డౌట్ మీరు మేల్కుంటున్నారు అదే వచ్చిన బాధ అదే వచ్చిన బాధ ఇప్పుడు ఎందుకంటే అందరు ఇట్లా చూస్తుండదే అని ఎందుకంటే గతంలో చెప్పిందంతా ఊహించుకుంటా ఉన్నారు దట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ అనుసే ఎట్లయినా సరే నా మాట విని మీరు స్వప్నంలో పదండి అది ఒక్క కొనుకు తీసేయండి వెళ్ళిపోదాం అక్కడే పోయిన తర్వాత ఇది అర్థం ఇప్పుడు మనం మాట్లాడేది ఏదో మేలుకున్న వాడి గురించి కానే కాదు వాడి ఇంకా లేవలేదు అంతవరకే మీరు డిస్కస్ చేయాలి ఎప్పుడైతే వాడు లేవకుండా స్వప్నంలోనే ఉన్నాడో వాడికన్నా భిన్నంగా స్వప్నం లేదు గనక స్వప్నం కంటూ ఉన్నంత వరకు కలకంటూ ఉన్నంత గనక మేలుకుంటే కదా నీకు అసత్యం అని తెలుస్తుంది ప్రబోధే అసత్యవత్ భవేత్ స్వకాలే స్వప్నకాలే సత్యవద్భాతి స్వప్నం కంటూ ఉన్నంత వరకు అది సత్యమే కదా కాదా కాబట్టి స్వప్నం ఎప్పుడైతే సత్యం అనుకుంటున్నావో స్వప్నం సత్యమైనప్పుడు స్వప్న ద్రష్ట సత్యమే స్వప్న విషయము సత్యమే స్వప్నంలో జరిగేటువంటి ప్రతి అనుభవం కూడాను సత్యమే కాబట్టి స్వప్నములో ద్రష్టతో సహా అన్ని సత్యం దట్ ఈజ్ ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ చెప్తున్నాను స్వప్నములో ఎన్ని ఉన్నా దాని నుంచి ఒకటి వేరుగా తెలుస్తుంది మళ్ళీ భిన్నం బ్యూటిఫుల్ పాయింట్ స్వప్నమంతా ఒకటే కానీ స్వప్నంలో అగ్ని జలం కాదు అగ్ని కనుక జలం జలం మళ్ళీ అగ్ని మీద పోయాల్సిన అవసరం లేదు అగ్నే ఉన్నది చాలు కాబట్టి అగ్ని దగ్ధం చేస్తుంది అనేటువంటి భావన కూడా నీకుంది అందువల్ల స్వప్నద్రష్ట పోస్తూ ఉండాడు కాబట్టి ఒక దానికంటే ఒకటి అగ్ని జలము స్వప్నద్రష్ట బకెట్ స్వప్నము సమస్తం సత్యమే దట్ ఈజ్ ఫస్ట్ పాయింట్ కదా అన్ని సత్యమే వాటిల్లో ఒకటి ఒక దాని నుంచి విభిన్నంగా తెలుస్తుంది వేరువేరుగా సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏంటో తెలుసా టోటల్ అసత్యమే కాదా ఇప్పుడు ఇప్పుడు మీరు మేలుకున్నారు కనుక మేలుకున్న తరువాత టోటల్ మూడు అసత్యమే చూడండి ఎట్లా కనపడతా ఉన్నాయో త్రీ డిగ్రీస్ ఆఫ్ రియాలిటీస్ ఒకటి స్వప్న ప్రపంచం ఏదైతే చూస్తూ ఉన్నావో అక్కడ ఏదైతే ఉందో అవన్నీ సత్యమే ఎంతవరకు స్వకాలే స్వప్నకాలే సత్యవద్భాతి అలా తెలుస్తూ ఉన్నంతవరకు ఒకటి మరొక దానితో విడిపడి ఉంది భిన్నంగా తెలుస్తూ ఉన్నాయి భిన్నంగా తెలుస్తూ ఉంది వల్ల ద్వైతం తెలుస్తూ ఉంది స్వప్నంలో ద్వైతం ఉందే ఉన్నట్టు తెలుస్తూ ఉంది అది పాయింట్ స్వప్నంలో ద్వైతం లేదు ద్వైతం కనుక స్వప్నంలో ఉండేటట్లయితే స్వప్నంలో ఏ విషయాలు ఏ అనుభవాలు అయితే మనకు జరిగినాయో వాటికి సంబంధించి జాగ్రత్తలు మనం అన్వేషించి పట్టుకోవచ్చు కొలంబస్ లాగా కానీ ఇది నీకు నీకు సంబంధించింది స్వప్నంలో నీకు ఎవరు భోజనం వడ్డించారన్నది తెలియదు కానీ ఆ వ్యక్తికి మాత్రం నువ్వు మేలుకున్న తర్వాత మంచి భోజనం నాకు వడ్డించావు అని చెప్తే నాకేం తెలుసు అంటారు విభేదిస్తా ఉంది కాబట్టి నీ స్వప్నంలో ఏమేమన్నా జరగని అవి ఏమి కూడా సత్యం అయ్యేందుకు అవకాశం లేనేలేదు అక్కడ మాత్రమే సత్యంగా నీకు సుఖాలే సత్యవద్భాతి బాగా అర్థం చేసుకోండి కాబట్టి మొదట స్వప్నాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు వియత్ ఏంటో తెలుస్తుంది కాబట్టి స్వప్నం ఉన్నది అంటే ఉంది ఆల్ రైట్ ఇట్ ఈస్ దేర్ కాబట్టి ఉంది గనక ఒక ఆర్డర్ ఆఫ్ రియాలిటీ కనుక ఏమి అంతవరకు అది స్వప్నకాలంలో ఉన్నది సత్యము కలగా స్వప్ స్వప్నం కంటున్నంత వరకు కల కంటున్నంత వరకు స్వప్నంగా కలగ సత్యంగా తెలిసేటువంటి ఆ కళలో ఏవేవైతే ఉన్నవో ఏవేవి తెలుస్తూ ఉన్నాయో అవి విభిన్నంగా ఉన్నాయి గనక ఒకదాని నుండి ఒకటి వేరుపడి ఉంది కాబట్టి అనేకం ఉన్నవి అని తెలుస్తూ ఉన్నాయి ప్రబోధి ఒక్కసారి నువ్వు గనక మేలుకున్నావు అంటే ప్రబోధే సతీ నువ్వొక్కసారి మేలుకోవడం జరిగిందంటే మాత్రం అసత్యవత్ భవేత్ ఫస్ట్ స్టోర్ మనం స్టార్ట్ అయింది స్వప్నము సత్యము స్వప్నంలో ఉన్నదంతా సత్యము ఇది ఒక ఆర్డర్ ఆఫ్ రియాలిటీ అన్నాం ఆ తర్వాత స్వప్నంలో అనేకం గోచరిస్తున్నాయి అన్నాం ఇది ద్వైతం అనేకం తెలుస్తున్నాయి కనుక ఒకటి ఒకదాని నుండి భిన్నంగా వేరుపడి ఉంది అని కూడా తెలుసుకున్నాం కానీ ప్రబోధే ఒక్కసారి మేలుకున్న తర్వాత అసత్యవద్భవేద్ మదర్ మొదటి తోనే డిఫర్ అయిపోతా ఉన్నాం అసత్యవద్భవే ఇది అసత్యంగా మారిపోతా ఉంది లేచిన తరువాత లేచిన తర్వాత ఏమి లేదు తెలుసా నిప్పు లేదు మంటలు లేవు మంటలు లేవు గనక నీళ్లు లేవు నీళ్లు లేవు గనక పోసేవాడు లేడు పోసేవాడు ఎందుకు లేడు స్వప్నమే లేదు స్వప్నం ఎందుకు లేదు స్వప్నం కానీ మేల్కొన్నాడు వచ్చిన బాధ స్వప్నం వాడు కంటూనే ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఆ తర్వాత ఏమేమి వస్తాయి అవి వస్తాయి కానీ ఒక్కసారి వాడు మేలుకున్నాడు ఎప్పుడైతే వాడు మేలుకున్నాడో స్వప్నం లేకుండా పోయింది మంటలు లేకుండా పోయాయి జలం లేకుండా పోయింది స్వాప్కుడే డ్రీమర్ ఎవడైతే ఉన్నాడో వాడే లేకుండా పోయాడు ఇప్పుడు వీడికి దానికి ఏం సంబంధం అని అడుగుతున్నాను నేను దానికన్నా వీడి గొప్ప సత్యమా వీడికన్నా అది గొప్ప సత్యమా లేక ఇద్దరు సత్యాలేనా లేకపోతే ఇద్దరు సత్యాలు కాదా కేవలం కళ మెలకువ ఈ రెండింటి గురించి మాట్లాడుతున్నాను డ్రీమర్ ఎవడైతే ఉన్నాడో డ్రీమర్ హ్యాస్ నో గ్రేటర్ రియాలిటీ దాన్ ద డ్రంప్ట్ ఎందుకని స్వామీజీ అది అక్కడే మీరు ఇంత కన్ఫ్యూజ్ అయింది మంటలు మాత్రం కలగాని ఆర్పేవాడు సత్యం అనుకుంటున్నారు నేనంటున్నాను ఆ నీళ్లు అగ్ని మంటలు అవి ఏవైతే ఉన్నావో వాటికన్నా వీడేం గొప్ప రియాలిటీ కాదు అంటున్నాను గొప్ప సత్యత్వం కాదు అంటున్నాను ఎందుకని వీడు కనుక గొప్ప అయితే ఆ ఆర్డర్లో లేకుండా ఉండాలి వీడు కానీ వీడు స్వప్నంలోనే ఉన్నాడు స్వాప్నికుడు స్వప్నం వీడికన్నా నాణ్యంగా లేదు కనుక దాంట్లో తరతమ భేదాలు వచ్చేందుకు అవకాశం లేనేలేదు కారణం టోటల్ అసత్యమే నువ్వు మేలుకుంటావు చూచావా అప్పుడే అది నీకు అసత్యం తెలుస్తుంది అప్పుడు ఎవరు ఉండాలని తెలుస్తుంది నీళ్ళు లేవని తెలుస్తుంది నిప్పు లేదని తెలుస్తుంది మంటలు లేవని తెలుస్తుంది మంటలు ఆర్పేవాడు కూడా లేడని తెలుస్తుంది రివర్ ఇస్ నాట్ దేర్ వాడు డ్రీమర్ ఉన్నాడంటే వేకర్లేడని అర్థం కాబట్టి ఎవడైతే స్వప్నాన్ని కన్నాడో కలకన్నాడో వాడు కూడా లేడు అప్పుడు వీడు మేలుకుంటే ఏమనుకుంటాడు అహమేవా అహమేవా నేనే ఉన్నా ఇంకెవ్వరు లేరు నాకన్నా అన్యంగా ఏది లేదు కానీ అదంతా ఉండింది అదంతా ఉండడానికి నేనుండడమే కారణం ఒకవేళ నేను గనక నిన్న మరణించుంటే ఈ దేహం ఈరోజు స్వప్నాన్ని అనలేదు నేను ఉంటేనే మనసులో స్వప్నం నడుస్తూ స్వప్నం ఉంటే నేనున్నాను స్వప్నం లేకపోతే ఇప్పుడు ఉన్నాడు కదా వేకరం ఉన్నాడు కదా కాబట్టి వియత్ ఉంటే సద్వస్తు ఉంది సద్వస్తు ఉంది అంటే వియత్ ఉంది సద్వస్తువు లేదంటే ఉంది ఎప్పుడు సదా అందువల్ల అది భాతి ఇది విభాతి సద్వస్త్వీ విభాతి అస్యస్య జ్ఞానం కలిగిన వాడికి నిశ్చిద నిశ్చిదత్వ పురస్సరం కాబట్టి ఆకాశమే లేకుండా తానే ఉన్నాననేటువంటి జ్ఞానం ఆకాశం ఉంటే వియద్ అస్థి చైతన్యం ఉంది గనక సరే ఆకాశం లేకపోయినా చైతన్యం ఉంటుంది కానీ చైతన్యం లేకపోతే మాత్రం ఆకాశం ఉండేందుకు అవకాశం లేదు ఎందుకని అది ఉన్నది అని చెప్పడంలోనే ఉన్నది అనేటువంటి పదం వియత్కు సంబంధించింది కాదు సత్యానికి సంబంధించింది ఆకాశ అస్థి ఆ అస్థి సన్ ఏదైతే ఉందో అది సద్వస్తుకు సంబంధించింది ఇది జ్ఞానం సరేనా ఇది జ్ఞానం కాబట్టి ఇది ధ్యానాత్ మానాత్ యుక్తిత అది కనెక్షన్ చూడండి బ్యాక్ కాబట్టి ఒక ధ్యానం వల్ల ధ్యానాత్ మానాత్ ప్రమాణం వల్ల యుక్తితర్కంచేత వియత్సతో ఆకాశానికి సద్వస్తువుకి భేదే భేదం ఏదైతే ఉందో ఇది రూడే బుద్ధౌ రూడే ఎప్పుడైతే మన బుద్ధిలో ఇది స్థిరంగా నాటుకుపోతుందో అప్పుడు ఏం తెలుస్తుందో తెలుసా కదాచిత్ వియత్ సత్యం నా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆకాశం అనేటువంటి సత్యం అవకాశం లేనే లేదు సద్వస్తుద్రవత్ నా కాబట్టి ఆకాశం అసత్యం కదూ సద్వస్తు సద్వస్తువు ఆకాశంలాగా అసత్యమైనటువంటిది కాదు అని మనకు నిర్ణయం అయిపోతుంది కదా ఇది అందుకని రూడి రూడి కావాలి నిరూఢం కావాలని కాబట్టి ఈ సంస్కారం ఏదైతే ఉందో ఇది జ్ఞాన సంస్కారం అంటారు దీన్ని దీన్ని జ్ఞాన సంస్కారం అంటారు మన ఆలోచనలలో నుంచి రకరకాల పుట్టుకొస్తుంటే అవంతా సంకల్ప సంస్కారాలు అవి సంస్కారాలు కానీ జ్ఞాన సంస్కారం ఎందుకంటే ప్రమాణాంతర్గతం ప్రమాణం ద్వారా అందేటువంటిది నీకు ఇది ఎప్పుడైతే మనకు వృద్ధి చెందుతూ ఉంటుందో అట్టి పరిస్థితుల్లో గ్రెనస్య ఈ సత్యం తెలిసినటువంటి వాడికి ఎక్కడ దూచినా కూడా సర్దవస్తువే గోచరిస్తూ ఉంటుంది సేదిపాయం ఎందుకని మేలుకున్న వాడికి కళకి సంబంధించిన జ్ఞానం ఉండదా లేకపోవచ్చు అది వేరే విషయం ఉండొచ్చు కూడా కదా నేను ఈ విధంగా కలగన్నాను సరేనా రాత్రి కలలో నేను ప్రధానమంత్రిని అయ్యాను అనుకున్నాడు అనుకోండి ఆ ఎరుక ఉందా లేదా వాడికి హా మేల్కున్నాడు ఇప్పుడు వాడు ఎవడో వాడికి తెలుసు కదా తెలీదా దేవదత్త అయం దేవదత్త కాబట్టి నేను దేవదత్తునే కానీ ప్రధానమంత్రిని కాదని వాడికి తెలుసు ఈ రెండిటికి సంబంధించిన జ్ఞానం వాడికి ఉందా లేదా కలలో ప్రధానమంత్రి అనేటువంటి జ్ఞానము వాడికి ఉంది జ్ఞాస్య అదే నేను చెప్పేది అందుకని ఇంతకుముందు అన్నాను ఆత్మ జ్ఞానస్య ఆకాశ జ్ఞ అందంలో ఉద్దేశం అదే కనుక రెండింటికి సంబంధించిన జ్ఞానం ఉంది రెండింటికి సంబంధించిన జ్ఞానం ఏ విధంగా ఉంది అంటే ఒకటి సత్యము అనే జ్ఞానం ఉంది మరొకటి సత్యం కాదు అనే జ్ఞానము శుభ్రంగా వాడికి ఉంది ఇప్పుడు ఎవడైనా మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి అనవసరంగా పోగొట్టుకున్నానండి పది లక్షలు అని ఒకడు అన్నాడు అనుకోండి ఎక్కడ పోగొట్టుకున్నావు రాత్రి కళ్ళలో పోగొట్టుకున్నాను అన్నాడు कला विषय द्ला उपनायावृद्धायादिबोधयुक्त दृष्टवा विस्मयते बुध వాసనాయాం ప్రవృద్ధాయాం వృద్ధి ప్రవృద్ధి వృద్ధి చెందడం అభివృద్ధి చెందడం చక్కగా పెరగడం ప్రవృద్ధాయాం ప్రకర్షణ చక్కగా వృద్ధి చెందడం ఏంటి వాసనాయాం ఇక్కడ వాసనలు అంటే మనం వేదాంత శాస్త్రంలో విన్నామే వాసనలు అంటే గతంలో మనం చేసినటువంటి కర్మలు ఏ భావాలతో మనం కర్మలు ఆచరించామో తద్వారా ఏ అనుభవాలైతే పొందామో ఆ అనుభవాలకు సంబంధించిన అనుభూతులు ఏవైతే మన మనసులో సూక్ష్మరూపంలో ఉన్నాయో అవి వాసనలు టెండెన్సీస్ అని తెలుసుకున్నాం కాదు అది కాదు ఇక్కడ వాసనాయ అంటే వాసనాయ అంటే సంస్కారం వాసనాయం సంస్కారం శుభ సంస్కారం ఏమిటి స్వామిజీ ఇక్కడ శుభ సంస్కారం సత్య సత్య వియ జ్ఞానం అదే సంస్కారం ఇంకేముంది ఈ వియత్ ఏదైతే ఉందో ఆకాశం ఇది సత్యము కానిది సద్వస్తువు ఏదైతే ఉందో ఇది సత్యమైనది అనేటువంటి సంస్కారం ఇది జ్ఞాన సంస్కారం ఇది ఎవరికి ఉంటుంది జ్ఞవరికైతే జ్ఞానం ఉందో జ్ఞాస్య జ్ఞానం కలిగిన వాని యొక్క వాసనాయా సంస్కారము ప్రవృద్ధాయాం అది బాగా వృద్ధి చెందినప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు కనుక సత్యమైనటువంటిది పరమాత్మతత్వమే ఆత్మయే సత్యము సద్వస్తువే సత్యము చైతన్యమే సత్యము ఆకాశం ఏదైతే ఉందో ఇది కేవలం మాయాకార్యమే కనుక ఇది సత్యమయ్యేందుకు అవకాశం లేదు సత్యము కాదు అటువంటి వాసన వృద్ధి చెందినప్పుడు వియత్ సత్యత్వ ఫస్ట్ సెకండ్ లైన్ వియత్ ఆకాశం ఏదైతే ఉందో సత్యత్వవాదినం ఆకాశమే సత్యము సత్యత్వవాదినం అని వాదించేటువంటి వాడు ఒకడు ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఏది మొదట్లోనే చూచాం మనం మొదట ప్రకరణంలోనే చూసాం ఇది కాబట్టి ఆకాశం సత్యమని షడ్ దర్శనాల్లో మాట్లాడతారో అవన్నీ ఇంక మాట్లాడటం లేదు ఊరికే వాళ్ళని కోట్ చేయకుండా చెప్తున్నాడు అంతే కాబట్టి వియత్ సత్యత్వ వాదినం కాబట్టి ఆకాశమే సత్యము అని ఎవరైతే వాదిస్తూ ఉన్నారో ఆకాశము సత్యము చూడండి తమాషా ఆ తర్వాత తర్వాత అసత్యం కావచ్చు వాయువు అగ్ని జలము కానీ ఇవన్నీ ఉండడానికి ఆధారమైనటువంటి ఆకాశం కనుక ఆకాశం సత్యము అని వాదించేటువంటి వాళ్ళు సంమాత్రాబోధయుక్తం చ చ మరియు అంటే వియత్సత్యవవాదినం ఆకాశమే సత్యము అని వాదించేటువంటి వాళ్ళు చ మరియు సన్మాత్ర అబోధయుక్తం సంధి అక్కడ సన్మాత్రాబోధ యుక్తం సన్మాత్ర అబోధయుక్తం అంటే ఆకాశము లేనిటువంటి సత్ సద్వస్తువు ఏదైతే ఉందో ఆ జ్ఞానము లేని వాళ్ళు సన్మాత్ర అబోధ బోధ అంటే జ్ఞానం అబోధ జ్ఞానం లేకుండా ఉండడం యుక్తం కూడినటువంటి వాడు కాబట్టి ఈ ఆకాశమే సత్యము అని అంటూ ఆకాశము లేనటువంటి సత్పదార్థం ఉంది అనేటువంటి సత్యాన్ని తెలియకుండా ఎవరైతే ఇలా వాదిస్తూ ఉంటారో వారిని తేషాం దృష్ వాళ్ళని చూచినప్పుడు బుధహ బుధహ అవగత పరమార్థ తత్వ ఎవరికైతే ఇంతకుముందు ఆ భేదం తెలిసిపోయిందో ఏమని వియత్కి సద్వస్తువుకు ఉండేటువంటి భేదాన్ని వివేచనపూర్వకంగా ఎవడైతే గ్రహించాడో వాడు బుధహ బుధజనులంటే వాళ్ళు సత్యం తెలిసినటువంటి వాళ్ళు సత్యాన్ని అసత్యాన్ని తెలిసి అసత్యాన్ని నిరాకరించి సత్యాన్ని స్పష్టం చేసుకున్నటువంటి వాళ్ళు బుధహ వీళ్ళని చూచినప్పుడు ఎవరిని రెండు లక్షణాలు ఆకాశమే సత్యమని వాదించేటువంటి వాళ్ళు ఆకాశం లేకుండా పరిపూర్ణమైనటువంటి సత్పదార్థం జ్ఞానస్వరూపం ఉంది అని తెలియని వాళ్ళు ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళను చూచినప్పుడు దృష్వాళ్ళను చూసినప్పుడు బుధహ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎవరూ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు విస్మయతే విస్మయతే కాబట్టి జ్ఞాని దీన్ని చూసినప్పుడు విస్మయం చెందుతూ ఉంటాడు ఆశ్చర్యపోతూ ఉంటాడు కళ విషయంలో మనం కూడా ఆశ్చర్యపోతాం ఎవడైనా నిద్రలేచిన తర్వాత నేను పది లక్షలు పోగొట్టుకున్నాను కళ్ళని ఏడుస్తున్నాడు అనుకోండి వాడిని చూసి మనం ఆశ్చర్యపడవా ఇప్పుడికి ఏమైనా బుద్ధి ఉందా లేదా ఒకవేళ వాడిని ఓదార్చాలనుకోండి అప్పుడు మనం ఏం చెప్తాం నాయన నువ్వేం బాధపడబాక నాయన రాత్రి కదా పది లక్షలు పోయింది ఈరోజు రాత్రి మళ్ళీ కళ్ళలో ఇరవై లక్షలు వస్తుంది అది పోయింది లేదు ఇది వచ్చేది లేదు నన్ను ఈరోధో నచోత్పత్తి నిరోధమో లేదు ఉత్పత్తి లేదు దట్స్ ద బ్యూటీ చూసారేంత ఆకాశం లేనిటువంటి సద్వస్తువుని ఊహించలేనటువంటి వాడు వాళ్ళని చూచినప్పుడు బుధహ జ్ఞానం కలిగిన ఎవరైతే ఉన్నాడో అటువంటి విస్మయతే ఆశ్చర్యాన్ని పొందుతూ ఉన్నాడట ఎందుకని వీడు తూర్పడమని వర్ణిస్తూ ఉన్నాడు వీడికి సత్యం అవగతంగా అవడం లేదు సత్యం ఒక విధంగా ఉంది వీడి బుద్ధి మరొక విధంగా పోతా ఉంది అని విస్మయతే ఆశ్చర్యపోతూ ఉన్నాడట కారణం సత్యాన్ని దర్శించుండడం ఆశ్చర్యవత్పశ్చతి భగవద్గీత ఆశ్చర్యవత్పశ్చతి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఆత్మస్వరూపమే ఆ విధంగా ఉంటుంది కనుక వియత్ సత్యత్వ కాబట్టి ఆకాశమే సత్యం అని వాదించేటువంటి వాడు ఇది వేదాంతపరంగా చూస్తావా లేకపోతే ఈనాటి ఆధునిక విజ్ఞాన శాస్త్ర పరిధిలో చూస్తావా అంటే ఎటు చూచినా కూడాను వాడిని చూసి విస్మయం చెందాల్సిందే జ్ఞానం కలిగిన వాడు కారణం ఏంటి వేదాంతపరంగా చూచామనుకోండి ఆకాశం అనేటువంటిది వేదాంత ప్రవేశపెట్టింది ఏమని తత ఆకాశ సంభూత తత ఏంటి ఇక్కడ తస్మాత్ తస్మాత్ అంటే మాయాత్ సత్వరజ స్తమగుణాత్మిక మాయా అస్తి కదా మాయ నుండి కదా వచ్చింది తతే మాయాత్ మాయ నుండి తత ఆకాశ సంభూత అక్కడి నుంచి ఆకాశం వచ్చింది ఆకాశ వాయు వాయులగ్ని అగ్ని ఆపహ అద్ పృథివీ ఇది మనకు తెలుసు ఫైవ్ ఎలిమెంట్స్ ఎట్లా వచ్చాయి దీస్ ఇస్ మోడల్ ఈ మోడల్ మనకు తెలుసు కనుక మాయ నుండి వచ్చింది అత ఆకాశ సంభూత మాయ సత్యమా మాయ ఎప్పు మాయ నుండి వచ్చింది అనగానే ఆకాశం కార్యమైపోయింది ఎనీ డౌట్ ఒక దారి నుండి ఒకటి పుట్టింది కార్యం కార్యం దేని నుండి పుడుతుంది కాబట్టి ఆకాశం అనేటువంటిది కార్యమైనప్పుడు కారణం ఏంటి ఇక్కడ మాయే సత్యమా కారణమే సత్యం కాదు కార్యం సత్యం అవద్దు ఎండమావి అర్థమైతే ఎండమావి సత్యం ఎండమావిలో జలం ఉందని పోతున్నాడు వాడు తిరుగుతూ ఉన్నాడు ఎడారిత్త కానీ మృగతృష్టిలో ఎక్కడ జలం దొరకలేదు ఒక దశలో అది ఎండమావి వాడికి అర్థమైపోయింది అంటే సత్యం కాదని కదా అప్పుడు మళ్లీ పోయాడు అనుకోండి తిరుగుతూ ఎందుకు పోతున్నావురా అని అంటే ఎండమావి సత్యం కాదు కానీ జలం సత్యం అంటాడు అందుకోసం ఏం పోతున్నాయి ఇన్ సెర్చ్ ఆఫ్ వాటర్ నాన్ ఎప్పుడైతే ఎండమావే నీకు అసత్యం అని తేలిపోయిందో మృగతృష్ణ ఎండమావిలో ఉండే నీళ్ళు సత్యం అవుతాయి నీకు స్వప్నవతనైనా స్వప్నమే ఎప్పుడైతే నీకు అసత్యం అయిపోయిందో స్వప్నంలో ఉండే వస్తువులు విషయాలు అనుభవాలు సత్యం ఎట్లవుతాయి అంతే ఎండమావి నీకు అసత్యమైంది అన్నికర్థమైపోయింది ఇంకా జలం కోసం నువ్వు పోవు ఎందుకని ఎప్పుడైతే కారణమే అసత్యం అయిపోయిందో కార్యం ఉండేందుకు అవకాశం లేనే లేదు గనక ఇది మాయాకార్యం కాబట్టి అది అసత్యం ఇది అసత్యమే అక్కడి నుంచి చూస్తే కొన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రకారం చూస్తామా అయ్యా ఏంటయ్యా స్పేస్ వియత్ స్పేస్ వాట్ ఈజ్ స్పేస్ సైన్స్ ఏం చెప్తుంది దీనికి సైన్స్ ద్వారా వచ్చే కంక్లూషన్ కూడా ఇదే మళ్ళీ వాట్ ఈజ్ స్పేస్ అన్నామనుకోండి ఆకాశం అనేది ఏం వస్తువు కాదు ఇట్స్ ఎ కాన్సెప్ట్ స్పేస్ ఈజ్ ఏ కాన్సెప్ట్ మళ్ళీ ఎక్కడికి వచ్చింది చూడండి ఇది డెఫినేషన్ స్పేస్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాన్సెప్ట్ అనేది ఏంటి భావన భావన ఎక్కడుంది చెప్పండి సార్ మనసులో ఉంది ఎందుకంటే మాయ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కనుక వస్తున్నాను భావన మనసు నుంచి పుడతా ఉంది కాబట్టి ఇప్పుడు ఆకాశం ఎక్కడి నుంచి పుట్టి ఉండాలా మనసు నుండి పుట్టి ఉండాలా అవునా ఆకాశము భావన కార్యం మనసు కారణం ఓకే ఇట్లా చూసినప్పుడు ఎప్పుడైతే ఇది కార్యమైందో అది కారణం నుంచి వచ్చిందో కారణమైనటువంటి మనసు సత్యమై ఉండాలా అప్పుడు భావన సత్యం కాన్సెప్ట్ చెప్పండి పోనీ మనసు సత్యమని యాక్సెప్ట్ చేస్తారా మనసు యొక్క కార్యం ఆకాశం కాదని చెప్తారా చెప్పలేదు ఎందుకని తెలుసా ఆకాశం గనక మనసు యొక్క కార్యం కాకపోతే మనసు ద్వారా ఆకాశాన్ని నువ్వు తెలుసుకోలేవు అప్పుడు ఆకాశం ఏదోగా గందరగోళంగా ఉంటుంది అర్థమవుతుంది నీకు మనసుకు ఆకాశం అందుతూ ఉంది అంటే దాని కార్యం కనుక అందుతూ ఉందే కానీ దానికి భిన్నమైంది అయితే అందేందుకు అవకాశం లేనే లేదు కాబట్టి కాన్సెప్ట్ అని ఎప్పుడైతే నువ్వు అంటున్నావో భావన అని నువ్వు ఎప్పుడైతే చెబుతూ ఉన్నావో ఇది నీకు మనసులో ఉత్పన్నమైందే గనక మనసుకన్నా భిన్నం కాదు గనక అందుకని నువ్వు మనసుతో తెలుసుకోగలుగుతూ ఉంటావు కాబట్టి భావన అనేటువంటి నిర్వచనం నువ్వు చేయగలిగావు డిఫైన్ చేయగలిగావు కార్యం బాగా అర్థం చేసుకుని కార్యం కాబట్టి మనసుకే గనక ఆకాశం అర్థం కాకపోతే యుద్ధమి ఆకాశాన్ని గురించి నువ్వు చెప్పలేవు అది గందరగోళంగా మిగిలిపోతుంది నీ మనసులో కానీ ఆకాశం ఎప్పుడైతే భావన అని నువ్వు అంటూ కాన్సెప్ట్ అని నువ్వు అంటూ ఓ సైంటిస్ట్ కాబట్టి ఆకాశం ఎప్పుడైతే భావన అయిందో అది పుట్టింది మనసులో గనక మనసు కారణమై ఉండాలి ఆకాశం కార్యమై ఉండాలి మనస్సు లేకపోయినా ప్రదేశాన్ని నేను చెప్తా కనుక మనసే కనుక సత్యమైతే సత్యం అనేది ఎప్పుడూ ఉండాలి భావన ఉంది మనసు ఉంది ఇంతకుముందు ఏమన్నాము వియత్తు ఉంది సద్వస్తు ఉంది వియత్ లేదు సద్వస్తు ఉంది భావన ఉంది మనసు లేదు మనసు లేదు భావన ఉంటదే. భావన లేదు మనసు ఉంటదే. లేదు లేదు ఎందుకని గాఢ నిద్రలో సుషుప్తిలో నీకు మనసు లేదు మనస్సు లేకపోయినా నువ్వు కాబట్టి ఎప్పుడైతే భావన ప్రారంభమవుతూ ఉందో ఆరంభం ఉన్నటువంటి చోట అంత్యం ఉండాలి గనక కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యింది కాబట్టి అది ఏ కాన్సెప్ట్ అన్నా కానీ భావన మొదలైంది గనక ఆరంభం ఉంది ఆరంభం ఉండేదానికి అంత్యం ఉంటుంది మనసు నుంచి పుట్టినటువంటి భావనకి ఆద్యంతాలు ఉండేటప్పుడు కార్యంలో ఉండేదే కారణంలో ఉంటుంది గనక రివర్స్ కుండలో ఏది అది మట్టే గనక మట్టనే కారణం నుంచి కుండ అనేటువంటి కార్యం వచ్చింది కనుక కుండలో ఉన్నదంతా కూడా మట్టే గనక భావనకు ఆద్యంతాలు ఉన్నాయి గనక ఈ భావన సమూహమే మనసు గనక భావనకు ఆద్యంతాలు ఉండేటప్పుడు మనసుకు కూడా ఆద్యంతాలు ఉండాలి మనసుకు ఆద్యంతాలుంటే అది సత్యమయ్యేందుకు అవకాశం లేదు అది కూడా మిథ్యత్వా ఎట్లాగైతే మిథ్య మనసు కూడా మిథ్య మాయ అట్లాగే మిథ్య ఇటు చూచినప్పటికి కూడాను ఇంకా ఏం చెప్తుంది స సైన్స్ ఆకాశ గుణం చెప్తుంది పోని భావనద్దు స్వామీజీ దాని గుణం చెప్తావు చెప్పు ఏం చెప్తావు ఆకాశ గుణం శబ్దం అంతేనా శబ్దగుణకం అంతేకా ఆకాశ గుణం ఏంటి తెలుసు కదా మీకు శబ్దం శబ్దానికి ఆర్థ్యంతాలుయలేవా కాబట్టి ఆకాశం కారణమైతే శబ్దం కలగడానికి ఈ శబ్ద కార్యానికి ఆకాశం కారణం గనక శబ్దానికి ఆది ఉంది అంతం ఉంది కాబట్టి కార్యంలో ఉండే లక్షణమే కారణంలో ఉండాలి గనక ఆద్యంతాలు ఎప్పుడైతే శబ్దానికి ఉన్నాయో ఈ శబ్దం పుట్టడానికి ఆధారమైనటువంటి ఆకాశానికి కూడా ఆద్యంతాలు ఉండాలి పో కాబట్టి వియత్ సత్యత్వ కాబట్టి ఆకాశమే సత్యము అనేటువంటి వ్యక్తి చేసే వాదనలు ఏవి కూడా నిలబడేందుకు అవకాశము లేదు కాబట్టి ఆకాశం సత్యంగానప్పుడు ఏది సత్యం స్వామిజీ ఆకాశం లేకపోయినా ఏ సత్ పదార్థం దివ్యంగా భాషిస్తూ ఉందో అతి సత్యం ఆ జ్ఞానం లేనిటువంటి వాడిని చూసి ఆశ్చర్యపడతా ఉన్నాడు బుధ బుధ అంటే జ్ఞానులు జ్ఞానులు ఆశ్చర్యపడుతూ ఉంటాడు అంటే దేనికి కారణం ఉండదో ఇప్పుడు అర్థమైపోయిందా మీకు సత్తుకు డెఫినేషన్ దేనికైతే కారణం ఉండదు అదన్నిటి కారణం కావచ్చు వేరే విషయం నేను కలలో ఉండేటువంటి వస్తువులు కూడా నేను కారణం నేనే కారణం నేను లేకపోతే స్వప్నం లేదు ఆ స్వప్నం ఉన్నంత మాత్రం నాకేం దెబ్బతగలేదు నేను దానికి కారణం సద్వస్తువు సమస్తానికి కారణం కావచ్చు సద్వస్తువుకి మరొక కారణం లేదు కాబట్టి దేనికైతే కారణం ఉండదో ఉండదు అది విషయం దేనికైతే కారణం అంటూ ఉండదు ఏదైతే ఎట్టి పరిస్థితుల్లో కూడాను నిషేధింపబడదు విచ్ కెన్నాట్ బి నెగ్లెక్టెడ్ అట్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైం అట్ ఎనీ టైం ఎటువంటి పరిస్థితుల్లో నిషేధం కుదరదు ను మేలుకున్న తరచు స్వప్నాన్ని నువ్వు నిషేధించవచ్చు సద్వస్తువును నువ్వు నిషేధించలేవు ఆకాశాన్ని నిషేధించవచ్చు నష్టం లేదు నువ్వు ఉంటావు సరేనా ఆ విషయంలో సందేహం లేదు కానీ నీ విషయంలో నీకు సందేహం ఉండకూడదు ది డౌటర్ కెనాట్ డౌట్ హిమ్సెల్ఫ్ అవ్వు దేన్నైతే సందేహిస్తూ ఉన్నావో అది నీకన్నా అన్యంగా ఉండాలి అప్పుడే నువ్వు సందేహిస్తావు నిన్నే నువ్వు సందేహించేటువంటి ప్రశ్న లేదు ఇక్కడ కాబట్టి నీ అస్తిత్వాన్ని నువ్వు సందేహించడానికి అవకాశం లేదు ఈ జ్ఞానం లేకపోవడం చేత ఆకాశం అనేటువంటిది సత్యమని ఆకాశానికి అన్యంగా సత్పదార్థం ఒకటి ఉంటుంది అనేటువంటి దాన్ని ఎవరైతే విశ్వసించలేకపోతూ ఉన్నాడో అటువంటి వాడిని దృష్ట్యా వాడిని చూచినప్పుడు బుధ విస్మయతే ఆశ్చర్యాన్ని పొందుతూ ఉన్నారు ఎందుకని వాడు చూచేది లేదని కాదు వీళ్ళు విస్మయం మాకు అర్థం చేసుకోండి వాడు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఇప్పుడు ఆకాశం ఉంది అది సత్యం అంటున్నాడు వాడు దాన్ని చూసి కాదు వీళ్ళు ఆశ్చర్యపడుతూ ఉండేది ఆ కనిపించేది లేదని వీళ్ళు కూడా చెప్పడం లేదు ఆ కనిపించేది ఉంది కానీ అది మాయా మాత్రమని వీడికి తెలియడం లేదే అది పాయింట్ అక్కడ నీళ్లు ఉన్నాయి అంటున్నాడే కానీ వాడికి మృఖ దృష్ట్యాన్ని అర్థం కావడం లేదే దట్ ఇస్ ద పాయింట్ మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం ఆచార్యులు వారు మాయాకల్పిత దేశకాల కలన కాబట్టి దేశము కానీ కాలము కాని మాయ వల్ల ఏర్పడే అనేటువంటి సత్యము నీకు తెలియకపోతే కాబట్టి దేశం అంటే ప్రదేశం స్పేస్ అది మాయ చేత ఏర్పడింది ప్రదేశం సత్యం కార్యమైనటువంటి ప్రదేశానికి ఆకాశానికి కారణమైనటువంటి మాయ ఒకటి ఉంది గనక ఇదే సత్యం అయితే అది కూడా సత్యం అనాలి అప్పుడేమనాలి మాయా సత్యం బ్రహ్మమిథ్య ఆబా అయిపోలే బ్రహ్మ సత్యం జగన్మిథ్య కాబట్టి బుధ విస్మయతే కాబట్టి ఇది కేవలం మాయాస్వరూపం అని తెలుసుకోలేకపోతున్నారు గనక అర్థమైంది ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు ఇది తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనకేమిటి అది ఉంది ఇది ఉంది ఇది లేదు నేనున్నాను స్వప్నం ఉంది స్వప్నం లేదు క్లియర్ చాలా క్లియర్ ఇది ఆకాశం విషయం ఆకాశాన్ని ఎట్లాగైతే అర్థం చేసుకున్నామో వాయువుని అట్లాగ అర్థం చేసుకోవాలి అగ్నిని అట్లాగా అర్థం చేసుకోవాలి జలాన్ని అర్థం చేసుకోవాలి పృథ్వీని అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆకాశమే మనకు సత్యంగా అదని తెలిసిపోయింది ఇదే ఆర్గ్యుమెంట్ ఇదే అనాలిసిస్ ఈ విశ్లేషణ కనుక కొనసాగుతూ పోతే ఆ తర్వాత ఇంక మిగతా కూడాను లేవు అనే నిర్ణయం అయిపోతాయి లేకపోతే ఎందుకు ఇది పిచ్చి పరిశ్రమ మళ్ళీ కనపడినంత మాత్రం సత్యం కానీ అవసరం లేదంటున్నాను కదా వాడితో ద్వైత్యతో వచ్చిన గొడవ అదే ఆయన ఎవరికి ఏమీ లేకపోతే అని అప్పుడు దానికి ఆన్సర్ ఒకటే యూజ్లెస్ ఫెలో నీకు మాత్రం కాదు ఎందుకని నీకు బోధించిన అర్థం కాదు కనుక ఇదే న్యాయంతో అంటే ఇదే పద్ధతిలో ఇదే తర్కంతో మిగతా భూతాలు ఏవైతే ఉన్నాయో వాయువాదులు ఆకాశాన్ని వదిలిన తర్వాత వాయువాది భూతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అర్థం చేసుకుంటూ పోవాలి ఏం ఆకాశమిన వాయువాదే సద్వస్తుతం ఏం ఈ విధంగా అంతే ఇప్పుడు ఎట్లాగైతే అర్థం చేసుకుంటూ వచ్చాము ఏవం ఈ విధంగా ఆకాశమిథ్యాత్వే కాబట్టి వియత్ ఆకాశం ఏదైతే ఉందో దీని యొక్క మిథ్యాత్వం అంటే సత్యం కాకుండా ఉన్నది అనేటువంటి భావం అట్లాగే సత్ చా చరియు సత్ సత్పదార్థం ఏదైతే ఉందో ఇది సత్యత్వే వాసితే సత్యవే వాసితే సతి సత్య వాసితే సతి అంటే ఆకాశం మిథ్యని అంటే సత్యం కాదని సత్పదార్థం ఏదైతే ఉందో బ్రహ్మం అదొక్కటే సత్యమని వాసితే సతి ఇది డిసైడ్ అయిపోయిన తర్వాత న్యాయే నాన వాయువాదే అనైన న్యాయన న్యాయ నాన న్యాయన అనైన వాయువాదేహే వాయువాదేహ అట్లా పెట్టండి న్యాయ నాన అనైన న్యాయన అనైన అంటే పూర్వోక్త న్యాయన ఇంతకుముందు ఏదైతే ఏ తర్కమైతే వినియోగించామో ఏ న్యాయాన్ని అయితే ఉపయోగించి ఆకాశాన్ని అర్థం చేసుకున్నామో అదే న్యాయం అదే లాజిక్ న్యాయం లాజిక్ తర్కం హేతు అదే హేతు పూర్వోక్త హేతున అది పూర్వోక్త న్యాయేనా అనే న్యాయేనా పూర్వోక్త న్యాయేనా వాయువాదేహే వాయువాదేహే వాయువు మొదలైనవి అంటే ఆకాశం తప్ప ఆకాశాన్ని అర్థం చేసుకున్నాం కదా అందుకనే కదా ఏవం అన్నాం ఆకాశాన్ని ఎలాగైతే విశ్లేషించి అర్థం చేసుకున్నాము ఏవం ఈ విధంగానే కాబట్టి అదే న్యాయంతో అనే న్యాయన పూర్వోక్త న్యాయైన ఇంతకుముందు ఏ విధంగా అయితే ఆకాశాన్ని అర్థం చేసుకున్నాము అదే విధమైనటువంటి న్యాయంతో వాయువాదే వాయువాదులను కూడా వాయువాదులంటే వాయువు అగ్ని జలము పృథివీ ఈ నాలుగు కూడాను సద్వస్తు ప్రివిత అది కాబట్టి వీటిని ఎట్లా వేరు చేసి వేరు చేసి తెలుసుకోవాలి ఇవి కూడా సద్వస్తువు భిన్నంగా ఉన్నవి ఇవి ఉన్నవి అంటే వాయువాదులు వాయువు అగ్ని జలము పృథివీ ఇవన్నీ ఉన్నవి అంటే సద్వస్తువు ఉంది ఎన్నాగు లేకపోయినా అదే అంతే ప్రవివిచ్చతాం ప్రకర్షణ చక్కగా దీన్ని విచారించి మనం అర్థం చేసుకుంటూ పోవాలి కనుక ఆకాశాన్ని గురించి ఇంత విచారం చేసిన తర్వాత ఆకాశం యొక్క అస్తిత్వం నాస్తి ఒకవేళ ఉంటే మిథ్యా అస్తిత్వమే కాని సత్య అస్తిత్వం కాదు అనేటువంటిది ఎలాగైతే మనకు నిర్ణయం అట్లాగే వాయువాదే హే కూడాను అట్లాగే మనం అర్థం చేసుకుంటూ పోవాలి ఎట్లాగో వాయు సన్స వాయుహో సన్ వాయు అస్థి వాయుర్వస్థి వాయు అనేది ఉంది చూడు తమస్ చూడండి అట్లా అర్థం చేసుకుంటూ పోవాలి ఇప్పుడు ఒక్కసారి నేను చాలా శ్లోకాలకు వెనక్కి వెళ్ళి మళ్ళీ వస్తున్నాను ఎందుకంటే వాయువాదేహే ఏవం గనక ఏవం అలాగ అర్థం చేసుకుంటూ పోవాలి ఎట్లా అర్థం చేసుకుంటూ పోవాలి వాయు సన్ వాయు అస్థి వాయువు అనేది ఉంది ఎయిర్ ఈజ్ ఇంతకుముందు మనం అర్థం చేసుకుందంటే స్పేస్ ఈజ్ ఎయిర్ ఈజ్ ఫైర్ ఈజ్ Water is. Okay. Earth is. Body is. Moon is. Sun is. Light is. Mike is. మైక్ ఈజ్ ఆ ఈజ్ ఏంటది ఇప్పుడు అది na పాయింట్ Vayuhu అస్థి వాయువు ఉన్నది Ani కదా అస్తి ఈజ్ అంటే జ్ఞానం కదది కాదా సో వాయు ఈజ్ అంటే ది వాయు కాన్షియస్నెస్ ఇస్, కదా వాయు అనే జ్ఞానం ఉంది అది అస్తి, సన్ దాన్ని పక్కన పెట్టావనుకోండి ఆ ఉన్నదే దగిరిపోయింది ఇక్కడ చేస్తున్న ఏమి లేదు ఏమనడంలో ఉద్దేశం ఏంటంటే ధర్మి ధర్మత్వం ఇప్పుడు వాయువు అస్థి నాయన వాయువు ఉన్నది అన్నప్పుడు వాయువు అనేది ధర్మిగా చెప్తున్నావు నువ్వు ఆ ఉన్నది ధర్మం అవుతుంది అది వాస్తవమా ఉన్నది అనేదే గనక ధర్మం అయితే నువ్వు చెప్పినట్టుగా ఉన్నది తీసేసినప్పుడు ఇది ధర్మిగా మిగలాలి ఇప్పుడు నువ్వు చెప్తున్నది వాయువు ధర్మి ఉన్నది ధర్మం క్యాప్సైజ్ అయిపోయింది మొత్తం థర్మర్ అయిపోయింది ఉన్నది ఉన్నది దాన్ని ఆధారం చేసుకుని వాయువు ఉన్నది అది పాయింట్ వాయువు లేదు ఉన్నది ఉంటుంది వాయు అస్థి వాయువు ఉండొచ్చు లేకపోవచ్చు అస్థి సదా అస్థి కాబట్టి ఏదైతే ఉందో అది ధర్మి కాబట్టి సత్పదార్థం ధర్మి వాయువు ధర్మం కాని నువ్వు చెబుతున్నది ఏంటో తెలుసా వాయువు అస్తి అని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు వాయువు ధర్మి ఉన్నది ధర్మం రివర్స్ అయిపోతా ఉంది అంత కనుక ఎప్పుడైతే ఆ విధంగా చెప్పడం జరిగిందో కాబట్టి ధర్మి అయినటువంటి సత్తాను నువ్వు అనుకునేటట్టుగా వేరు చేశామనుకోండి ధర్మి అని నువ్వు ఏ వాయువుని గురించి అయితే మాట్లాడుతున్నావో ఇప్పుడు దాని నుండి సత్తాని అస్తి దాన్ని వేరు చేస్తే అసలు వాయువే మిగలవే నీకు అది పాయింట్ కాబట్టి నువ్వు చెప్పినటువంటి ధర్మి ఏదో వాయువు అది సత్తా లేనిదే అవుతుంది ఉనికి లేనిదే అవుతుంది కాబట్టి వాయువు అనే దానికి ఉనికి లేదా మనుగడ ఎగ్జిస్టెన్స్ ఉండడానికి కారణం అస్థి అది ధర్మి ఇట్లా అర్థం చేసుకొని వచ్చాం మర్చిపోయారు కదా ఆకాశాన్ని ఇట్లాగే అర్థం చేసుకుంటూ వచ్చాం ఏవం ఈ విధంగానే వాయువుని కూడా అర్థం చేసుకుంటూ రావాలి అప్పుడు ఆకాశం ఎట్లాగైతే అసత్వం తేలిపోయిందో సత్తు కాదని తేలిపోయిందో వాయువు కూడాను సత్తు కాదని తెలుస్తుంది ఏమన్నా సందేహమా మళ్ళీ అదే ఆకాశాద్ పో ఆకాశాద్ వాయుహో ఆకాశం నుండి వాయువు ఉత్పన్నమైంది ఉత్పన్నమైంది కనుక వాయువు కార్యం ఆకాశం కారణమైనటువంటి ఆకాశం కార్యం మాయ కారణం కనుక ఆకాశాన్ని అసత్యంగా కొట్టేశాం మనం సత్యం కాదని ఆకాశం ఏదైతే కారణమో కారణమే సత్యం కానప్పుడు వంధ్యాపుత్ర వంధ్యకు పుత్రుడు ఎక్కడ పుడతాడు వంధ్య అనేది లేనే లేదు లేకుండా పోవచ్చు వంధ్య కానీ పుత్రుడు ఉండడు నో ఎవరికి పుత్రుడు వంధ్యా పుత్ర అంతే ఎప్పుడైతే కారణమే ఎగిరిపోయిందో కార్యం ఉండడానికి అవకాశం లేదు కనుక ఆకాశాద్ వాయు నుండి వాయువు వచ్చింది వాయువు కార్యమైంది ఆకాశం కారణమైంది కారణమే అస్తిత్వం లేదు కారణానికి తెలిసినప్పుడు కార్యానికి ఉండేటువంటి అవకాశం లేదా గనక అట్లా చూసినా కూడాను ఆకాశము అసత్ ఆకాశము అసత్త కాదా అందుకని కదా వేరు చేసిందా రెండింటినీ ఆకాశం ఎప్పుడైతే అసత్ అయిందో ఆకాశం యొక్క కార్యమైంది గనక వాయువు కూడా అసత్తే ఎందుకని ఆకాశము కారణము వాయువు కార్యము అంతే ఎండమావి మిథ్య జలం కూడా మిథ్య కాబట్టి అసద్వస్తువు ఏదైతే ఉందో ప్లీజ్ అసద్వస్తువు ఏదైతే ఉందో దాన్ని ధర్మిగా పెట్టుకుంటే ఆ దానికి ధర్మం ఎలా సంక్రమిస్తుంది నీకు ఈజ్ ద క్వశ్చన్ కాబట్టి అతర్ ఫోర్ వాయురపి మిథ్యా వాయురపి మిథ్యా వాయు అపి వాయువు కూడా ఆకాశవత్ గగనవత్ మిథ్య ఇది ఇది కూడా మిథ్యా ఎందువల్ల మిథ్య ట ఒక కాలంలో ఉంది గనక అంతే కదా ఏకదేశస్థం కదా స్వప్నం ఎందుకు మనం మిత్్య అంటున్నాం స్వప్నం గనక సత్యం అయితే ఎప్పుడూ ఉండాలి ఒక కాలంలో ఉండి ఒక కాలం లేకుండా పోతుంది గనక మిథ్య అన్నాం సత్యం కాదు అన్నాం పోనీ మిథ్య కాకపోతే సత్యం కాదు అన్నాం సేమ్ దీని కూడా అప్లై అవుతది సద్వస్తుక దేశస్థ మాయాత్రైక దేశప్యేక దేశ గతో వాయు ప్రకల్పి జాగ్రత్తగా నండి సెకండ్ లైన్ మాయా ఇప్పుడు మాయ ఏదైతే ఉందో కదా ఈయత కూడా మాయే కదా మొత్తం ఎగిరిపోతా ఉండ ఇప్పుడు సద్వస్తువు తప్ప కనుక మాయా సద్వస్తుని ఏకదేశస్థ మాయా సెకండ్ లైన్ ఫస్ట్ వర్డ్ మాయా మాయా ఏదైతే ఉందో ఉన్నంత వరకు అది సత్యమసత్యమ కాదు ఇప్పుడు పాయింట్ బాగా అర్థం చేసుకోండి స్వప్నం ఉంది నాయన స్వప్నం అది స్వకాలే సత్యమద్ అన్నాం కదా అది ఉన్నప్పుడు ఉంది కదా మా కూడా అట్లాగే తీసుకుంటాను ఉన్నంత ఉంది ఓకే మరి స్వప్నం సత్యం కాకపోయినా స్వప్న కాలంలో అది ఉంది అంటే దానికి ఆధారమైంది ఏదో ఉండాలి కదా లేకపోతే ఎట్లా ఉన్నది ఎవరు ఆధారం నువే? నీ స్వప్నమైతే ను ఆధారం నా స్వప్నం అయితే నేను ఆధారం నేననేటువంటి సద్వస్తువు చైతన్యం ఉంటేనే నిద్రపోయిన తర్వాత స్వప్నం వస్తూ ఉంది లేకపోతే వచ్చేందుకు అవకాశం లేదు పాయింట్ ఎక్కడంటే ఆ స్వప్నం ఎప్పుడూ ఉందా మేల్కున్నప్పుడు కూడా ఉందా గాఢ నిద్రలో సుషిప్తుల ఉందా వండింది అనుకోండి దాన్ని స్వప్నోని పిలువల్సిన అవసరం లేదు అప్పుడు సత్యం పిలవచ్చు కాబట్టి ఒక కాలంలోనే ఉంది నీకు ఆ కాలం ఏదంటే స్వప్న కాలం ఓకే అంతేనా అది ఏకదేశత్వం ఇప్పుడు తమాషా చూడండి మాయా సద్వస్తుని సద్వస్తుని సద్వస్తువునందు సత్పదార్థమునందు చైతన్యమునందు మాయా సద్వస్తుని ఏకదేశ ఒక భాగంలోనే ఉంది ఒక్కచోటే ఉంది అంతటా లేదు ఫస్ట్ పాయింట్ అది అంటే ఫస్ట్ లైన్ అయిపోయి సెకండ్ లైన్లో మాయాని వచ్చేది చూసారా అక్కడికి సెంటెన్స్ మాయా సద్వస్తుని ఏకదేశస్థ ఏకదేశంలోనే ఉంది ఒక భాగంలోనే ఉంది అంతటా లేదు నెక్స్ట్ చూడండి తత్రైక దేశం వియత్ అక్కడికి సెంటెన్స్ తత్ర ఆ మాయలో ఆ మాయ ఎందు తత్రత్ ఏకదేశ మాయలో ఆకాశము మళ్ళీ ఏకదేశం ఒక భాగంలోనే ఉంది తత్ర అక్కడ కూడాను వాయు వాయుదైతే ఉందో ఏకదేశ మళ్ళీ ఆకాశంలో ఒక భాగంలోనే వాయువు ఉంది కొంత భాగమే ఉంది ఆకాశం అంతా వాయువు లేదు కదా ఆకాశం వాయువు ఉంటే చంద్రమండలానికి సిలిండర్స్ ఎందుకు సార్ అర్థం కాలిప్పుడు అక్కడ గాలి లేకపోబట్టే కదా ఇక్కడి నుంచికోని పోతుండేది అయిపోతాను తిరిగి వచ్చేది కదా ఓకే టమాటా చూడండి సద్వస్తువు ఉందో ఎంత బ్యూటిఫుల్ చూడండి సద్వస్తువు మాయ ఆకాశము వాయువు అది కాదు ఇప్పటి వచ్చింది మనం దాన్ని ఆశ్రయించుకొని బ్రహ్మాశ్రయ సత్వరజస్తమగుణాత్మిక మాయా అస్తి కాబట్టి బ్రహ్మము మాయా ఓకే తత ఆకాశ సంభూత ఆకాశాత్ ఇది ఫోర్ కాబట్టి సద్వస్తు బ్రహ్మం ఆశ్రయించుకొని మాయ ఉంది మాయ ఆశ్రయించుకొని ఉంది బ్రహ్మాశ్రయ నేను కా కాదనడం లేదు కృత్సం వా భాగం వా అది పాయింట్ అంటే బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉంది సంపూర్ణంగా బ్రహ్మముని ఆశ్రయించుకొని ఉందా మాయ ఒక భాగానే ఎందుకో తెలుసా సంపూర్ణంగా మాయ గనక బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉంటే దర్ ఇస్ నో బ్రహ్మం ఓన్లీ అవర్ బ్రహ్మం ఎం బ్రహ్మం అర్థం ఇప్పుడు కాబట్టి ఒక భాగాన్ని ఆశ్రయించుకొని ఉంది తత్ర సరేనండి ఎంత బాగుంది అర్థమైతే మాయ మాయ సద్వస్తువుని ఒక భాగాన్ని ఆశ్రయించుకొని ఉంది కదా ఈ మాయలో ఆకాశం ఎంత ఉంది మాయంతా ఆకాశం లేదు తత్ర ఏకదేశకం వియత్ త మాయ ఎందు వియత్ ఆకాశం ఏకదేశం ఒక భాగమే ఉంది ఈ ఆకాశంలో తత్ర అప్ప వాయుదేశగత వాయు ఏక దేశగత కాబట్టి ఆకాశంలో వాయువు కొంత భాగమే ఉంది ఇదంతా ప్రకల్పిత పో చక్కగా కల్పించేశారండి ఇది మాయా కల్పితం అందువల్ల ప్రకల్పిత కల్పిత అంటే చాలు ప్రకర్షణ కల్పిత ఏం కల్పిత మాయా కల్పిత మా కల్పిత దేశకల వైచిత్ర చిత్రీకృతం దక్షిణామ స్తోత్రం క్లియర్ అర్థమైంది ఎప్పుడు అర్థమైంది కాలం అడుగుతున్నాను ఎప్పుడు అర్థమైంది ఇప్పుడు కదా అందుకని అర్థం కాలేదు ఇది అర్థమయ్యి నాలుగు క్లాసులు దాటిపోయింది యాభై నాలుగో శ్లోకం ఒకసారి తీరియనా ఇప్పుడు ఎక్కడున్నా తెలుసా మనం అదన్నా తెలుసా డెబ్బై ఎనిమిది ఓకే యాభై నాలుగు న్రహ్మ వృత్తి సాశక్తి సా శక్తి మాశక్తిత్స్ బ్రహ్మ వృత్తి నా బ్రహ్మ వృత్తి కృత్స్ బ్రహ్మమునందు సంపూర్ణంగా ఆశ్రయించుకొని లేదు ఎట్లాగూ కథం ఘటశక్తి భూమౌ స్నిగ్ధ మృత్యేవ వర్తతే కాబట్టి కుండన తయారు చేసేటువంటి శక్తి అదే ఇది మాయాకార్యం కనుక ఘటకార్యం కుండను తయారు చేసేటువంటి శక్తి మట్టిలో అంతా లేదు ఎక్కడుంది బంకమన్నులో మాత్రమే ఉంది స్నిగ్ధ మృత్యేవ వర్తతే కాబట్టి ఘటకార్యానికి నేను కుండ తయారు చేయాలంటే ఎక్కడైతే బంకమన్ను ఉందో అర్థమవుతుంది మెత్తగా ఉండేటువంటి మట్టి ఉందో దాంతో తయారు చేస్తారే కానీ తలేసి బాధకున్నా కూడాను పగనున్నటువంటి మట్టిని తీసుకొని వచ్చి చేసే అవకాశం లేనే లేదు కాబట్టి రేగడ మట్టి అవన్నీ తీసుకొని వస్తే కాదు కాబట్టి అందుకనే కుమ్మరి కూడాను ఆ మట్టినే తెచ్చుకుంటాడు ఏ మట్టితో అయితే కాబట్టి మట్టి ఒకటే మట్టి ఒక్కటే కానీ నీకు ఘటకార్యానికి పనికి వచ్చేటువంటి మట్టి ఏకదేశం యాభై శ్లోకం ఇప్పుడు రాండి డెబ్బై ఎనిమిదికి మర్చిపోకూడదు నాయ డబ్బులు పోగొట్టుకున్నా పర్వాలేదు మళ్ళీ సంపాదించుకోవచ్చు జ్ఞానం మర్చిపోతే రాదు మళ్ళీ కాబట్టి సద్వస్తువుని కాబట్టి మృతికలో ఎట్లాగైతే ఏకదేశంగా ఘటకార్యంకి సంబంధించినటువంటి మట్టి ఉండిందో అట్లాగే ఇక్కడ కూడాను సద్వస్తుని ఏకదే మాయ ఏకదేశయ అంతటా కూడా లేదు అందుకనే కదా అంతకు మించి పరమేశ్వరుడు అత్యతిష్ట దశాంగుల అనడానికి కారణం అదే లేకపోతే ఆయన మాయ స్వరూపం అయిపోతాడు దానికి మించి తాను ఉన్నాడు అర్థం కాబట్టి తత్ర ఏకదేశం వియత్ కాబట్టి ఆ మాయలో వియత్ ఆకాశం ఏదైతే ఉందో ఇది ఒక భాగంలో ఉంది ఆ వియత్లో తత్రపి ఏకదేశ వాయు చూడు తమాట ఎట్లుందో ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతా ఉంది సద్వస్తు మాయ ఆకాశం వాయు ఇంతవరకు వచ్చాను కదా సద్వస్తునంతం ఒప్పుకుంటారా ఇది ఏకదేశం కదా అంతం కలిగింది ఫస్ట్ పాయింట్ సద్వస్తు అనంతం అనంతం అంటే దేశత కాలత వస్తుత అపరిచ్ఛిన్న అన్లిమిటెడ్ ఎప్పుడైతే అది అపరిచ్ఛిన్నమైపోయిందో సద్వస్తు ఈ సద్వస్తువు నందు ఒక భాగం మాత్రమే ఉండేటువంటి మాయ అట్లా అపరిచ్ఛిన్నమయ్యేందుకు అవకాశం లేదు గనక ఇది పరిచ్ఛిన్నత అంతం కలిగింది క్లియర్ అయితే ఈ మాయ పరిచ్ఛిన్నమైంది ఎందుకని ఏకదేశస్థం ఒక భాగంలో మాత్రమే ఉంది కనుక మాయ పరిచ్ఛిన్నమైంది ఇప్పుడు దాంట్లో ఏకదేశం కదా ఏది వియత్ వియత్ ఏకదేశంటే కూడాను ఐ మీన్ మాయ కంటే కూడాను ఆకాశము ఇంకా పరిచ్ఛన్నం సరేనా ఈ ఆకాశంలో ఒక భాగంలో మాత్రమే వాయు ఉంది కదా అది పరిచ్ఛిన్న తరతమ భేదాలు ఇంకా తర్వాత పోతే తమం అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి అస్సలు ఏదైతే ఉందో అపరిచ్ఛిన్న సద్వస్తున కాబట్టి సద్వస్తు బ్రహ్మ వస్తువు ఏదైతే ఉందో అది అపరిచ్ఛిన్నం అనంతమైనటువంటిది ఇవన్నీ భాగాలే గనక ఇవన్నీ అంతం కలిగినటువంటివి అంత ఇంకే లేదు వాయు ఇదే ఏకదేశ వర్తిత్వం దీన్నే ఏకదేశ వర్తిత్వం అంటారు అంటే ఒక భాగంలో మాత్రమే ఉంది కానీ అంతటా లేదు కాబట్టి ఇది అల్పవ్యాప్తి ఓకే అల్పవ్యాప్తి ఓకే ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు వాయుని ఒక్కసారి పట్టుకొని చూస్తున్నాం తమాషా సోషస్పర్శ గతిర్వేగ వాయుధర్మాయి మే మతా త్రయస్వభావాసన్మాయ వ్యోమ్నాం ఏతేయు డైరెక్ట్ టు ఎయిర్ వాయు దగ్గరకు వచ్చేసాడు తమాస్టర్తో కొద్దిగా ఈ శ్లోకభావాన్ని ముఖ్యంగా భాషకు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అక్కడ అన్వయాన్ని శోష స్పర్శ గతిర్వేగ గతి వేగ ఇమే వాయుధర్మా మత అంతే వాయుధర్మా ఇమే మత అయ్యా శోష శోషణ శక్తి ఇదేం పిల్లంటే మాధ్యానం అంటాడు శుష్కింపజేయడం ఎండబెట్టడం ఎండగట్టడం అసెంబ్లీలో అయితే అంటే ఏంటిది ఎండబెట్టేది తడిని పీల్చడం సృష్టించడం అంటే ఏంటి తడిని పీల్చడం ఏదైనా అంతే ఇప్పుడు అరటి పండుగ సృష్టించిపోయిందంటే ఏంటి దాని అర్థం లోపల పలుపు అంతా అదే ఆయన సుష్కించిపోయినాడండి అంటే ఏంటి లోపల రక్తం అంతా పో అది అట్లాగే శోషింపజేయడం ఇప్పుడు బటన్ తడిపాము బటన్ ఆరేస్తాం అందుకని ఫ్రిజ్లో ఆరేస్తామా బటనే ఎండలో ఆరేస్తాం ఎందుకని శోషణ శక్తి ఎండకుంది శుష్కింపజేసేటువంటి శక్తి ఎండకుంది కాబట్టి అది తడిని పేల్చడం అది శుష్ శుష్కింపజేయడం అంటే శోష శోషణ శక్తి స్పర్శ టచ్ స్పర్శనం తాకతం కదా స్పర్శ గతి గమనం గమనశక్తి వేగ వేగం ఇమే ఇండ్ లైన్ ఇమె ఇవన్నీ వాయుధర్మా ఇవన్నీ వాయుధర్మాలు అదే అభిప్రాయం మతాహ కాదా వాయువులో ఉండే ధర్మాలన్నివే కదా ఆయన ఇప్పుడు ఎండ లేకపోయినా కూడా రాత్రిపూట కూడా మనం చొక్క మనం ఉతికేసి ఆరేసామనుకోండి గాలి వీస్తూ ఉంటే అది చక్కగా అదే శోషణ శక్తి గాలి కొండ సహజ ఉదయం లేచేటప్పుడు తరిగానే ఉందంటే అది వేరే విషయం ఇంట్లో ప్రాబ్లం అది ఇంట్లో భారీ బోసెస్ ఉంటుంది ఉదయాన్నే పక్కటే ఇవి కావాల్సిందేలేని అది అది వేరే మన పర్సనల్ ప్రాబ్లం అది జనరల్గా ఎప్పుడైతే గాలి వీస్తూ ఉందో తడి బట్టను తీసుకెళ్లి మనం ఆరేస్తే అది శోషణ శక్తి ఉందో కనుక గాలికి ఆరిపోతుంది కొంచెంసేపు గాలిలో పెట్టిన ఆరుతుంది ఆరాలన్నా గాలిలో పెట్టాలి ఆరిపోవాలన్నా గాలిలో పెట్టాలి దీపం తీసుకెళ్ళి గాలిలో పెట్టాను కూడా ఆరిపోతుంది ఓకే అది శోష స్పర్శ శబ్దం మన టచ్ స్పర్శనం తాకడం ఏదైతే ఉంది గతి గమనం వాయువులో గమనశక్తి ఉండాలి ఆకాశం అక్కడికి గమనం లేదు కానీ ఆకాశంలో వాయువు పోతూ ఉంటుంది గాలి వీస్తూ ఉంటుంది కదా వేగ ఉండర్లో వెలసిటీ ఉంది కదా కాబట్టి ఒక్కోసారి మనకు అట్లా వస్తున్నది గాలి హాయిగా అంటసారి ఒరియో చెందిన మనం చాప తుట్టుకునే కారణం అది ఎందుకంటే అంత వేగాన్ని తట్టుకోలేం కాబట్టి ఆ వేగం ఎక్కడుంది గాలికి ఉంది వాయువుకుంది అందువల్లనే కదా లంకకు పోగలిగాడు వాయుపుత్రుడు గమనం అది ఎక్కడ ఆగలేదు రెస్టే లేదు పోతా అంతే రామవాణ పోయినట్టుగా హనుమంతుడు కాబట్టి శోష స్పర్శ గతిహి వేగ ఇమే వాయుధర్మా మతాహ ఇవన్నీ కూడాను వాయువుకు సంబంధించినటువంటి ధర్మాలు ఇక్కడ విచ విచిత్రం ఏంటంటే వీటితో పాటుగా నేను వినండి కొద్దిగా క్రిటికల్ ఈ నాలుగు ధర్మాలు ఉన్నాయి కదా వాయువులో శుష్కింపజేసేటువంటి శక్తి ఉంది స్పర్శ గుణం దాంట్లో తెలుస్తుంది అట్లాగే వేగం కూడా మనకు తెలుస్తుంది గమనం కూడా మనకు అర్థమవుతా ఉంది ఈ ధర్మాలన్నీ కూడా వాయువుకి సంబంధించిన ధర్మాలు కాబట్టి వాయువుకి సంబంధించిన ధర్మాలు కనుక వాయువులో ఈ నాలుగు ఉన్నాయి సందేహం లేదు పాటు ఇంకేదో ఉన్నాయో అంటాడు వెరీ బ్యూటిఫుల్ పాయింట్ ఎందుకో తెలుసా ఏంటి ఉండేది ఈ నాలుగుతో పాటుగా ఇంకేమై ఇంక మూడు ఉండేవి చెప్పండి ఏంటో మూడు ఇప్పుడు వచ్చావు కదా నేను నాలుగు వచ్చాం కదా వాయువు దగ్గరకు వచ్చాము దానికి పైకి బోండి ఏముంది దాని పైకి బోండి ఏముంది దాని పైకి బోండి ఆ మూడు కూడా ఉన్నాయి దీంట్లో అంటే అప్పుడేమో తెలుసు వాయువు సత్పదార్థం అయిపోతుంది అక్కడి నుంచి వచ్చింది కదా ఆయన అర్థం కదా అక్కడి నుంచి వచ్చినప్పుడు ఆ లక్షణం ఉండాలనే లేదా ఇక్కడ లేకపోతే అక్కడి నుంచి వచ్చిందని ఎట్లా చెప్తావు నువ్వు ఏడు తరాలైనా కూడా డయాబెటీస్ వస్తుంది అంటున్నారు కారణం ఏంటి అక్కడుంటేనా కదా అది కదా తమాషా ఎవరో తాత తాత తాత తాతగుంటే కూడా నీ దిగుతా ఆయన ఇచ్చే ఆస్తి మనకు తెలుస్తుంది కానీ ఇది తెలియడం లేదు పిలుస్తానే వచ్చేస్తుంది నాకు మాత్రమే తెలుసు కాబట్టి ఆ మూడు కూడా ఉండే కాబట్టి త్రయ స్వభావా తోండి దాంట్లో ఉండే నాలుగుతో పాటు ఈ మూడు కూడా ఉండే ఏంటూడు తెలుసా సన్మాయా వ్యోమనాం సత్ మాయా వ్యోమనాం వియత్ ఆకాశం సన్మాయా వ్యోమనాం బాగా అర్థం చేసుకోండి సత్ మాయా వ్యోమనాం ఆకాశం ఏతేపి అవి కూడా వాయుగా అవి కూడాను వాయువులో ఉన్నాయి ఇక్కడ అర్థం ఎంతమంది వాయు ధర్మాలు వాయుధర్మాలేవో నాలుగు నాయన మనకు సృష్టించడం అనేటువంటిది గమనము వేగము ఇవి ధర్మాలు. కాబట్టి వాయువులో ఆ మూడు కాకుండా నా నాలుగు కాకుండా ఈ మూడు కూడా ఉన్నాయి అంటే కార్యంలో కారణం ఉండి తీరాలి కారణాలేంటి ఆకాశాద్వాయు ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది అత ఆకాశ సంభూత ఆ మా ఎక్కడి నుంచి వచ్చింది బ్రహ్మాశ్రయ కాబట్టి అక్కడి నుంచి వస్తా ఉంది కనుక అవన్నీ కూడాను అప్పుడు తీసివేతలు వచ్చివేతలే ఆ పక్కన రెండు ఉంటది ఇరవై నాలుగు ఉంటుంది అనుకోండి ఇక్కడ ముప్పై ఐదు ఉంటుంది ఇప్పుడు నాలుగులో ఐదు పోదు పక్క నుంచి తెచ్చుకోవాలా పక్కన రెండే ఉండేది ఆ పక్క నుంచి తెలుసుకున్నాడు అనుకోండి వీడి దగ్గర ఒకటి వదిలేసి వాడి దగ్గర ఒకటి వదిలేసి మనం ఈ దగ్గర ఎక్కువ వదలాలి అర్థం ఇదిగో ఇట్లా ఎప్పుడైతే అక్కడి నుంచి వస్తూ ఉందో అక్కడ అవన్నీ ఉండి తీరాలి కాబట్టి ఐదు ఉన్నాయన్నా కదా ఇప్పుడు అవి నాలుగున్నాయి ఈ మూడు ఉన్నాయి ఎట్లా ఉన్నాయి కథం ఊరికే మీరు చెప్తే స్వామిజీ ఆ నాలుగున్నాయని మాకు అర్థం అవుతా ఉండే ఎందుకని ఇప్పుడు ఒకటి అర్థం అవుతా ఉంది ఇప్పుడే వాయువులో ఏముందో ఆ వేగం మాకు అర్థమవుతా ఉంది మరి ఇవి ఎట్లున్నాయి ఆ నాలుగు సరే మాకు అర్థమవుతా ఉన్నాయి మా అనుభవంలో ఉన్నాయి ఈ మూడు ఎట్లున్నాయి ఆకాశం దీంట్లో ఎట్లుంది మాయ దీంట్లో ఎట్లుంది సద్వస్తుల ఉంది కమాన్ వాయు రస్తి సద్భావ సతో వాయు పృథకృతే నిస్తత్వ రూపత మాయా స్వగోధ్వని క్లియర్ వాయుస్ వెరీ సింపుల్ బ్యూటిఫుల్ వాయుస్తి వాయు వాయు ఉన్నది అంటున్నావా లేదా వాయు సన్ వాయు సద్భావ సద్వస్తున స్వభావ పో కాబట్టి వాయువు ఉన్నది అంటున్నావా లేదా ఏర్ ఈజ్ ఆ ఈజ్ ఏదో అది సత్ ఇప్పుడు నీకు మూడు కావాలా సద్వస్తువు ఎట్లా ఉందో కావాలా మాయ ఎట్లా ఉందో కావాలి ఆకాశం ఎట్లా ఉందో వాయువులో కావాలి సద్వస్తువు ఎట్లా ఉంది సార్ వాయు అస్థి అనేటువంటి పదంలోనే వాయు అస్థి ఏర్ ఈజ్ సన్ ఈజ్ మూన్ ఈజ్ ఆ ఈజ్ ఏదైతే ఉందో స్వభావ క్లియర్ ఏమి నెక్స్ట్ సత వా పృథక్ సత వా నిస్తత్వ రూపత మాయా అక్కడికి తర్వాత సెంటెన్స్ ఫస్ట్ సెంటెన్స్ ఏమో వాయురస్తి సద్భావ వాయువు ఉన్నది అనేది సత్తున్నట్టు తెలుస్తుంది మీకు ఎందుకని ఆ ఉన్నది అనేది ఉంది కదా అది సత్తుకు సంబంధించింది ఇంతసేపు చెప్పింది అదే కదా సతహా వాయువు పృథక్ కృతే పృథక్ అంటే వేరు చేయడం పృథకంటే వేరు చేయడం ఇప్పుడు సత్పదార్థంలో నుండి వాయువుని కనుక నువ్వు వేరు చేస్తే ఏముంటావు చెప్పండి ఏముండదు వాయువుని తీసేస్తే ఇంకేముంటుంది వాయువు నుంచి సత్తును తీసేస్తే అది అక్కడ ఇప్పుడు వాయువు ఉన్నది అన్నప్పుడే ఆ ఉన్నది అనేది ఉంది ఆ ఉన్నది అనేటువంటి సత్తును కనుక నువ్వు తీసేసావంటే ఇంకా వాయువు లేనిది అవుతుంది అదే మాయా అయ్యా పృథక్కు క్రితే సతహ వాయువు పృథక్కు క్రితే నిస్తత్వ రూపత మాయా ఇప్పుడున్నది మాయ కూడా తెలిసిపోయింది కదా ఇంకా మీకేం కావాలి ఆకాశం కావాలి ధ్వని నాలుగో లైన్ ధ్వని శబ్దం ఏదైతే ఉందో ఏ శబ్దం ఇప్పుడు చూడు సౌండు ధ్వని ఆకాశం ఏదైతే ఉంది వాయువులు అదే గాలి చేసే గోల గాలి చేసే గోల రకరకాలైన గోళ ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన శబ్దం వస్తూ ఉంటుంది ఇదిగో ఇది ఒక రకమైన శబ్దం కదా ఒక్కోసారి సన్నగా పోతుంది గాలి సరేనా అట్లా గోల చేస్తుంది ఈల వేస్తూ గోల చేస్తుంది గాలి ఓకే అది దేనికి సంబంధించింది అంటే దానికి సంబంధించింది కాదు ధ్వని కదా ఆకాశానికి సంబంధించింది కాబట్టి ధ్వని వ్యోమగహ స్వభావ వ్యోమగహ స్వభావ ఆకాశం యొక్క స్వభావం అది ఈ విధంగా వాయువాదిషు టమాట చూడండి ఈ విధంగా వాయువులు ముఖ్యంగా వాయువులు నాలుగు ధర్మాలు ఉన్నవి వాయువులో నాలుగు ధర్మాలు ఉన్నవి ఆ నాలుగు ధర్మాలతో పాటు దీనికి పూర్వం కారణంగా ఏదైతే తెలుస్తూ ఉందో ఆకాశాత్ వాయు కాబట్టి ఆకాశం నుంచి వచ్చింది కనుక ఆకాశం ఉంది ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది మాయ నుండి వచ్చింది మాయ కూడా దీంట్లో ఉంది మాయ ఎక్కడి నుంచి వచ్చింది బ్రహ్మను ఆశ్రయించుకొని ఉంది సత్పదార్థం అది ఉంటేనే ఇవి ఇవి లేకపోయినా అది ఉంటుంది కనుక అది ఇందులో ఉండాలి సద్వస్తు ఉంది అదే వాయు అస్థితి సద్భావ సత వాయువు పృతక్తే నిస్తత్వ రూప రూపత మాయా కాబట్టి సత్తును నన్ను వేరు చేసినట్లయితే ఇంకా ఏమి మిగలదు అదే మాయా మరి ధని శబ్దం ఏదైతే ఉందో అది వాయువుకి సంబంధించింది కాదు ఆకాశానికి సంబంధించింది శబ్ద స్పర్శ ఆ చెప్పండి ఆ గమన వేగం ఆ నాలుగే దానికి సంబంధించింది కానీ ధ్వని మాత్రం ఆకాశానికి సంబంధించింది ఆకాశం ఇందులో ఉండడం వల్ల ధ్వని కలుగుతూ ఉంది కాబట్టి ధ్వని వ్యోమగ స్వభావ ఓకే అరవై ఏడో శ్లోకానికి రండి సతీ భిన్నే నాయన వచ్చారా అరవై కి వియత్ సతి భిన్నే ఆకాశానికి సత్పదార్థానికి అది భిన్నం వేరు దేని బట్టి శబ్ద భేదాత్ బుద్ధేశ్చేదత కాబట్టి ఇదిగో అవియత్ ఈ శబ్దం వేరే సత్ ఆ శబ్దం వేరే సద్వస్తు ఆ శబ్దం వేరే ఆకాశ ఈ శబ్దం వేరే కదా భేదం ఉందా లేదా ఆకాశం ఉన్నప్పుడు నీ మనసులో ఆకాశం ఉంది సద్వస్తు అంటే సద్భావం ఉంది కాబట్టి బుద్ధిలో కూడా భేదం ఉంది కదా శబ్దంలో భేదం ఉంది బుద్ధిలో భేదం ఉంది ఓకే వదిలేండి ఆ తరువాత థర్డ్ అండ్ ఫోర్త్ వాయువాదిషు అనువృత్తం సత్ వాయుదిషు అనువృత్తం సత్ నతు వ్యోమేతి భేద అది వాయువు మొదలైన వాటిలో సత్తు మాత్రం ఉంది కాని ఆకాశం లేదు అని అరవై ఏడవ శ్లోకంలో చెప్పినవాడు ఇక్కడికి వచ్చేటప్పటికి అక్కడేమో సత్తు ఉంటుందే గాని దేంట్లో వాయువులో అగ్నిలో జలములో పృథివీలో సత్తు ఉంటుందే గాని ఆకాశము వాయువులో ఉండదు వాయువు అగ్నిలో ఉండదు ఇట్లా కదా ఇంకా ఆ సత్తు అనేది మాత్రం అన్నిట్లో ఉండదు ఇవి మాత్రం దేనికి అవిగానే ఉంటాయి భేదత అని చెప్పాడు కదా మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ నాలుగుతో పాటు ఈ మూడు కూడా ఉండయి అంటున్నాడు వాయువాదిషు అక్కడ అనువృత్తం సత్ కాబట్టి వాయువాదులలో సత్ మాత్రం అనువృత్తం వాటిని అనుసరించి పోతా ఉంటది నతు వ్యోమ ఆకాశం మాత్రం అట్లా ఉండేందుకు అవకాశం లేదు అన్నాడు ఇప్పుడు వాయువులో ఆకాశం ఉందని నిర్ణయం చేస్తున్నాడు ధ్వని వ్యోమగహ స్వభావ is it not self contradictory samachana veghatan kada thana maatane thana kadanam kada is it doubt deniki answer next shloka thank you om oh. om oh. purna madha purnamidam పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాయ పూర్ణమేవీ ఓ శా